ప్రార్థన చేస్తాను కృపా సత్య సంపూర్ణ జీవము గల తండ్రి జీవాధిపతి సర్వోనతుడ సర్వశక్తి సంపూర్ణ నీకు వందలేసయ్య గొప్ప దేవా ఈ ఘర్షణ కాలం అంత సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకుని అయినా మమ్మల్ని సజీ లక్కులు నిలబెట్టుకున్నారు ప్రభావ కాచి కాపాడి ఈ నూతన దినం మాకు అనుగ్రించినారు బట్టి నీకు ఎంతో వందనాలు అర్పించుకుంటాం అయినా నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయి సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహా ఈశ్వర్యం యుగ యుగంలో నీకే కలుగునుగా కాళ ప్రభావ నా తండ్రి ఇక రాత్రి కాల సమయంలో అయినా మీ సంధికి వచ్చినాం ప్రో మీరు మాతో మాట్లాడని ప్రభావ మమ్మల్ని బలపరచండి మా జీతాలు సరి చేయండి మా హృదయాలు సరి చేయండి ప్రోభా మీలాంటి మనసు మీలాంటి హృదయం మాకు మీ యొక్క సంపూర్ణత పరిశుద్ధుల నడిపించండి ప్రభావ మీరు నూతనమైన పరిశుద్ధ ఆత్మభిషేకమకు అనుగరించండి పర్లకొప్ప జ్ఞానం అనుగరించండి అయినా నా వాక్యం ధ్యానిస్తానుగా ప్రభావ అందులో ఆత్మీయ సత్యం మీరు గ్రహించలాగానే సాయపడండి మృగాలకు సంబంధించిన ప్రవేశం ధ్యానిస్తానుగా ప్రభావ వాటిని అర్థం చేసుకోలేగిన ప్రభావ మీకు తలంపు జ్ఞానం మాకు అనుగ్రహించండి మా హృదయంలో మీరు మాతో మాట్లాడండి ఆ సత్యాన్ని గ్రహించి మా జీతాలు అవలంబించుకోవాలి అనుభవపూర్వకం బట్టి అనేకులు ప్రకటించాలా ప్రభావ ఆయన ఎందుకంటే ఇక సమాప్తి చివరి ఎంత భయంకరంగా ఉంది ఎక్కడ చూసిన ప్రభావ అక్రమం విస్తరించింది ప్రభా అనేకులు ప్రేమ చల్లారిపోయిన ప్రాభా అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగింపు అప్పగించుకుంటున్న వాక్యం చెప్తుంది ప్రభావ ఈ చివరి కాలంలో మేము ఉంటుంది ప్రభావ మాకు కలిగిన గట్టిగా పట్టుకోవాలి మీ సత్యం నుంచి మేము తొలగిపోకుండా లక్షా నలపదు వేల గుంపులు మేము ముదిరింపబడిన వాళ్ళం ప్రభావ చివరి వరకు ప్రభావ మీ రక్షణ ప్రణాళికలు మేము జీవించాలా అనేకులు నడిపించాలా ప్రభావ అంతవరకు సహించే వాడే వాక్యం చెప్తుంది ప్రభావ కాబట్టి నాయన మీరు తిరిగి వచ్చేంత వరకు మీ క్రియలకు ఓర్పుతో సహనంతో ప్రభావ మీకు నీతి సత్యాన్ని మేము ధైర్యంగా ప్రకటించాలా అనేక ప్రాంతాలకు వెళ్ళి మీ వాక్యాన్ని ప్రకటించాలా ప్రభావ ఎవరు ప్రకటించిన రీతిగా మీ సువార్త మేము ఎవరు వాక్యం చెప్పిన రీతిగా మీ వాక్యాన్ని చెప్పాలా ప్రభావ అలాంటి అభిషేకాన్ని మాకు అందరు కనిగించండి ప్రతి ఆటంకాలను కొట్టివేసే ప్రభావ ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి ప్రభావ పాటలదారు మైంపందు వాక్యంధ్ర మాట్లాడాను ప్రభావ ఈ ఆరాధన పాల్గొని ప్రదర్శిస్తే అందరూ ఆశ్రయించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న ప్రార్థిష్టాంతంది ఆమెన్ All those stars, <laughs> as I see star in the game you are once in the bank to protect your new people all other than the church to live in the Garden of B Morocco will give the gained mourning to Agla Drー బెదరను నా ఏన తో నుండగా మరణలో చిన్న వేలూ నా దూడు కర్వయు తరించును శుద్ధాత్మతో నింపును Nā gindē pōrllu chunnadī Dediyanu bedaranu Nā ye suhmato <laughs> nundagā Dediyanu bedaranu Nā ye suhmato nundagā Gāndādh kārammullo Nenadachinabe lalalu <laughs> కండి పాపన్ను కొను పాడు జీవి నేసునకు దీవి పాడుతుడియను దేదరను నా యేసునదు నుండగా చిడియను బెదరను నా నుండగా అలా పుట్టబడినా పను నీ నుండగా సబుయేసు కృప నందు అభయమి నందు దరికి చేయను బెదరను నాయన నిండగా జడియను బెదరను నాయన తండగాములుడ నది కంటిపా కాపాడు ప్రభువీనకూరు జీవితమంతా పాడలు జిడియను బెదరను నీ సునకు నిండగా జిడియను బెదరను నా యేసు నా తో నడగా పర్వత ములు తొలగినను మేటను తదరిల్లినదు నీకుพนన్ను విడువాదు నీ నిబందన కలగదు నీ నిత్య సమాధానముతో నన్ను నడిపించును చెయ్యను బెదరను నగే సునతు నగ చెడియనూ బెదరను నీ సునత నుండగా కారములు నేతన వీళ్ళలో కంటిపా पुनकाका पाडीनु प्रभुय नै सुन्नकु देविता मन्ता पाडेदन जेडयनु बेदरनु नाही सुन्नत नुंडगा जेडयनु बेदरनु नाही सुन्नत नुंडगा आमेन జీవిత యాత్రలో నాదు గురి నీమెకు సాటి అవ్వలు వేసువా నీవు నడుచావు కెరటాలపై నన్ను నడిపించుమువా నీవు చావు కేరటాలపై నన్ను నడిపించుమోసువా జీవితా యాత్రలో నాదు గురి నీవిగా నీకు సాటి ఎవరు వేసువా నీవు చావు కేరటాలపై నన్ను నడిపించు మోయేసువా నన్ను నడిపించు జుక్క నీ నీవే కదా నీవే కదా నా దుకా పాడు దుర్గంబు నీవే కదా నీవే కదా నీ దువాక్యంబు సత్యం వేక నాకు నిరతంబ జీవం బెగా నేను ప్రణీంచు మార్గం బెగా నన్ను నడిపించు మోయేసేను పనించు మార్గం బెగా నన్ను నడిపించు మోయేసీవిత యాత్రలో నాదు నీవేగా నీకు సాటి ఎవరు వేసువా నీవు నడుచావు కెరటాలపై నన్ను నడిచను వేసువా నాకు నిరతంబు మదిలో నా నినమే నీ ధ్యానమే నేను స్వరమేతి వినిపి గానమే నీ గానమే నాకు నీ వేగ సర్వస్వము నీదు నామం వే నాకు సర్వేశ్వరుడ నీ నిందూస్ తు మోయేసు నాకు సర్వేశ్వరుడనీ వేగా నిందూస్తుతి మోయేసు జీవిత యాత్రలో నాదు నీ వేగా నీకు సాటి వరు యేసు నీవు నడుచావు కేరటాలపై నన్ను నడిపించు మోయేసువాదయం బూ నీ దివ్య సదనం బెగా సదనం బెగా నీ దుచిత్త యు ముదారగా ముదమాగా నా దుహృదయం నీదుపకారములుేసువాయిటి కొరకేమి చల్లి నా దుస్తులందుకోసవా వేటి కొరకేమి చల్లి నాదు స్తులందుకోయసువా జీవిత యాత్రలో నాదుగురి నీ వెటి అవరు వేసువా నీవు నడ చావుకెరటాలపై నన్ను నడిపించు మోయేసువా నేను నను చావు కర్తాల పై నన్ను నడిపించు మోయేసువా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అన్నా రెజన్స్టర్ థాంక్యూ సర్ ప్రైజ్ లార్డ్ అన్నా అన్నా ప్రైజ్ లార్డ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ స్టార్ అందరికి ప్రైజ్ లార్డ్ అన్నా సర్ స్టార్ట్ చేద్దాం బ్రదర్ ఆ ఓకే స్టార్ట్ చేయండి ప్రార్థిస్తం బ్రదర్ పరిశుద్ధ వాళ్ళు తండ్రి మీకు వననాలనైనా ఇస్రాయల గొప్ప దేవా మీకే కృతజ్ఞతనైనా ఆ యొక్క కల్వరిశిలలో మా పాపము శాపము రోగము వ్యసనములను మరించి మాకు బదులుగా మీరు మరణించి మమ్మల్ని రక్షించుకున్నందుకు మీకు ఎంతో వదనాలు ప్రభా ఆ రీతిగా చేసి ప్రభా అంతరమంందు అంతరంగ మందు యూదులుగా ఇస్రాయలు పదులుగా ఆత్మీయ ఇస్రాయలు దేవుడు ఇస్రాయలు పరిశుద్ధ జనాంగం అవును ప్రభా ఇంతగానో మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు దాన్ని దాటి మీకు ఎంతో వననాలు ఆర్పించుకుంటున్నాం మీకు ఎంతో కృతజ్ఞతలు అనిపించుకుంటున్నాం నైనా మేమేమిచ్చుడైతే రుణం చెల్లించుకోలేం నా జీవితాంతం మిమ్మల్ని స్తదిస్తాం స్మరిస్తాం మీ నీతి సత్యని ప్రకటిస్తాం మీ నామాన్ని ఘనపరుస్తాం ప్రభా అటు కృపాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క సాయంత్రం సమయంలో ప్రభా మీ యొక్క వాక్యానికి ఎంతో మన వచ్చినాం ప్రభా పో ప్రభా మీరు అక్కడ ఎంతో సమీపం ఉంది మాకు చూపించినారు ప్రపంచ ఆత్మీయ స్థితి అదే రీతిగా ఆర్థిక స్థితి మొత్తం పతనం కావడం ప్రభా ఈరోజు చూస్తున్నాం న్యూస్ ప్రభా ప్రపంచంలోని ఆర్థిక స్థితిలోగా కొలాబ్స్ అవుతుంది ఇరవై మూడవ సంవత్సరానికి టోటల్ కొలాబ్స్ అవుతుందని మీరు అనేక వర్యాలు మమ్మల్ని సూచిస్తున్నారు నేను ఈరోజు న్యూస్లలో కూడా అదే చూస్తున్నాం ఎక్కడ చూసినా ప్రతి దేశంలో ఆర్థిక స్థితి కొలాబ్స్ అవుతుంది ప్రభా బహు భయంకరమైన శ్రమాలకు మేము వస్తున్నాం కానీ ప్రభా లేని విషయంలో భయపడద్దు ఎందుకంటే ప్రభా ఈ లోక స్థితి ఎటు ఉన్నా గానీ మీరు మాకు ఉన్నారు మాకు తోడై ఉన్నారు మీరు నడిపించేవారు మమ్మల్ని పోషించేవారు మీరే తెరిమల్ కనినరు మేము మేడుపా మీ బిడ్డలం అవును ప్రభా మీరు మీపై గొర్రెలం కాబట్టి మీరు కాపరిలాగొండి ప్రతిసారి మమ్మల్ని కాచి కాపాడుతూ గొప్ప దేవుడు అటువంటి గొప్ప దేవుడు కలిగినందుకు మేము ఎంతో ధనిలం కాబట్టినైనా మీ బిడ్డలకి ఇవన్నీ చూపిస్తా ఏ రీతిగా ఆర్థిక స్థితి పడిపోతుందని ఏ రీతిగా ఈ లోక స్థితి ఉండబోతుంది ముఖ్యంగా క్రైస్తవ జీవితం ఎంత భయంకరంగా ఉందని మీరు మాకు కొన్ని సంవత్సరాల నుంచి చూపిస్తారు ఎందుకంటే అబద్ధ బోధలను ఆశ్రయించి తండ్రి బుడగాలను ఆశ్రయించి జీవిస్తుంది ప్రభావ కానీ ప్రభావ మీరు మాకు మాకు మానవ మనసును అనుగ్రహించినారు మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన్నారు దేవదూతల స్వరూపాన్ని పోలేటట్టు తయారు చేసుకున్నారు ఆకాశవాసులుగా మమ్మల్ని తయారు చేసుకున్నారు పరలోకంలో మీతో పాటు కూర్చొని నివసించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసినారు పరలోకానికి సంబంధించిన అనేకమైన విషయాలు మాకు బయలుపరుస్తున్నారు ఇల్లుక పరిస్థితి ఏ రీతి మతపరమైన క్రైస్తవ జీవితం ఏ రీతి అనేక పర్యాలు మీరు మాకు చూపిస్తున్నారనిపించినారు వాటి అన్నిటి మీకు వాదనాలు ఈ మధ్య ఇప్పుడు ప్రకటన గ్రంథంలోని వ్యాఖ్యలను మేము ధ్యానిస్తున్నాం అయినా నిసహాయం మాకు అవసరం తండ్రి ఎందుకంటే ముద్రలు విప్పిన వారు మీరే గొరపిల్ల కాబట్టినైనా ముద్రలు విప్పిన వారు కాబట్టి వాటిలో ఏం రాయబడ్డాయో అవన్నీ చూపించేవారు కూడా మీరే మా బిడ్డ బిడ్డలకు తప్ప ఇంకెవరికి చూపిస్తారు కాబట్టినైనా మాకు ఇవి చూపించండి వీటిని నేర్చుకొని మేము అన్నిటికీ చెప్పాలా అటువంటి దేవుడి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి నడిపించే ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి ప్రకటన గ్రంథం ధ్యానించే వాళ్ళు ధన్యులకు వాక్యం చెప్తుంది కాబట్టి అటువంటి ధన్యత మాకు అందరికీ కనుగ్రహించండి ప్రభావ అంతవరకు సహించాలా ప్రభావ పదమూడవ అధ్యాయాన్ని మేము ధ్యానిస్తున్నాం ప్రభావ ఇంకా కొన్ని అధ్యాయులు ఉన్నాయి ప్రభావా యొక్క దగ్గర ఒక పది పన్నెండు అధ్యాయులు వాటి అన్నింటిని మేము దీర్ఘంగా ధ్యానించేలా ఆసక్తితో అటువంటి ఆశను పుట్టించండి ప్రభావ అంతవరకు సహించబడ్డ మేము సహించేలాగా సహాయపడమని ఏ సుఖరామమ్మ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ అయితే మనము కొన్ని వారాల నుంచి ఈ విషయాలను ధ్యానిస్తా ఉన్నాము ముఖ్యంగా పన్నెండవ అధ్యాయము పదమూడవ అధ్యాయం అయితే పోయిన వారం కూడా మనం కొన్ని ధ్యానించినాం మరి విశేషంగా ఆ పద అధ్యాయాన్ని ఆరంభించినప్పుడు అక్కడ కొన్ని చిహ్నాలు మనం చూడగలిగినాం ప్రతిదీ ఈ విషయం బాగా చేసుకోండి ప్రకటన గ్రంథం చిహ్నాలు సింబల్స్ అంటాం ఇంగ్లీష్లో లేక మెటాఫోర్స్ అంటాం కాబట్టి లేక ఉపమానాలు అంటాం రీతికి మెటఫోర్స్ ఏమంటారు ఇంగ్లీష్ లో ఒక్కసారి నేను కనుక్కొని చూస్తాను రూపక రూపకం అనుంది రూపకాలు మెటఫోర్స్ అంటే రూపకాలు కాబట్టి వాటిని ఏ రీతిగా అర్థం చేసుకోవాలో అవి చెప్పబడ్డట్లు ముఖాముఖిగా లేక ప్రకృతి సహజంగా వాటిని అర్థం చేసుకోవద్దు అట్లా చేసుకుంటే మోసపోతారు ఈరోజు ప్రపంచం అంతటా ఆ రీతిగానే వాటిని అర్థం చేసుకుంటున్నారు కానీ ఇవన్నీ రూపకాలు లేక మెటాఫోర్స్ అంటాను ఇంగ్లీష్ లేకుంటే తెలుగు ఇంకో చెప్పాలంటే చిహ్నాలు ఈ చిహ్నాల వెనకాల ఏమి దాచబడిందో అది నువ్వు గ్రహించగలిగితే నీకు ఇది ఎవంత కష్టం అనిపించేది ప్రకటన గతం ఇన్ని సంవత్సరాల నుంచి మనం ధ్యానిస్తున్నాం దగ్గర దగ్గర నా గ్యాప్ నా వ్యక్తిగత జీవితాన్ని నేను రెండు వేల ఆరు నుంచే ప్రకటిస్తున్నా అని కేబిపిఎం గ్రూప్ టూ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి టూ నుంచి మీకు అందరికి ఇవి బయలుపరచబడ్డాయి అయితే కాన్స్టెంట్ గా రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి ఇవి ఏం కష్టమే ఎందుకంటే చక్క చక్కగా అర్థమైపోతుంటాయి వీటిని ధ్యానిస్తామంటే లాంగ్ గ్యాప్స్ వచ్చిన వాళ్ళకి మటుకు ఇవి తిరిగిపోతా ఉంటాయి అయితే నాతో పాటు సేవలు తిరిగి నాతో బ్రదర్స్ ఉండేవాళ్ళు వాళ్ళంతగా ఉండి కూడా ఇది ఏంది నాకేం అర్థం కావట్లేదు అని కొంతకాలానికి డిసైఫర్ అయిపోయిన బ్రదర్స్ ఉన్నారు ఈ రోజు వరకు లేదు మళ్ళీ నాతో కానీ ఇది ఏదో ఉంది దీన్ని విడిచిపెట్టద్దని గట్టిగా పట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది తర్వాత ఇవి వారికి అనుగ్రహించబడలేదు మనకు అనుగ్రహించబడ్డాయి అన్న వాక్యం మనల్ని బలపరుస్తుంది అయితే ప్రటన బృందం పదమూడవది నెలలో ఇవన్నీ చిహ్నాలను మనం గ్రహించగలుగుతున్నాం బహు సునాయాసంగా అర్థమవుతుంది మీకు ఇవన్నీ ఒకసారి మీకు ఆ విధానాలు అర్థమైపోతాయి ఎందుకంటే ఈ రెండు వేల ఎనిమిది నుంచి ధ్యానిస్తున్న చిహ్నాలు ఇవన్నీ కొత్తది ఏం కావు పోయిన వారం నేను మీకు చూపించిన ఏంటంటే ఈ మృగాలన్నీ ఒకటే అన్న విషయాన్ని ఉదాహరణకి ఇప్పుడు నేను మొదలసారి చదువుతాను చూడండి జస్ట్ మీరు వింటూ ఉండండి ప్రకణ బృందము పదమూడవ అధ్యాయంలో మొదటి వర్షంలో పన్నెండవ అధ్యాయం ధ్యానించినాక మీరు చూస్తారు పన్నెండవ అధ్యాయము చివరి వర్షంలో ఏం చూస్తారంటే ఆ ఘట ఆగ్రహం తెచ్చుకుంది ఎందుకంటే ఈ స్త్రీ రెక్కలు కలిగి ఎగిరిపోయింది తానేమో ప్రసవించిన మగు శిశువు అక్కడ అయితే భూమి పదిహేడు వచనంలో అందుచేత ఆ ఘట సర్పము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు అంతవరకు గైకొనలే వీళ్ళు గొప్ప అప్పుడు అనుకుంటున్నారు దేవుని ఆజ్ఞలు గైకొనుచు ఏసుని గుర్చి సాక్షి ఉన్న వారైనా ఆమె సంతానము ఇది సింగులర్ అన్నట్టు ఏకవచనం సంతానములు లేదు సంతానము ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చిటికై బయలు వెడలేను ఎక్కడికి వెళ్ళిందనేది మనం చూస్తున్నాం సముద్ర తీరంన బయలు వెడలి సముద్ర తీరాన్ని నిలిచాను అని అక్కడ వాక్యం అయితే మనము ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయంకి వచ్చేటప్పటికి అక్కడ నుంచి ఏమైతుందో చూడండి మరియు పదమూడవ అధ్యాయం మొదటి విషయం మరియు పది కొమ్ములను ఏడు తలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చట చూచితింది అయితే మనకు తెలుసు సముద్రము లేక నీళ్లు అంటే జనం మనము వాక్యంలో చూస్తాము పాట కూడా పాడుతుంటాం జలములమలో పడి నేను వెళ్ళిన అవి నా మీద పారవు అని కాబట్టి ఇవన్నీ సముద్రం అన్న జలం అన్న జనానికి సాదృశ్యం ప్రజలకు సాదృశ్యం కాబట్టి ప్రజల మధ్యల నుంచే ఒక క్రూర వస్తుంది కాబట్టి ఈ మృగం ఏంది మనం అర్థం చేసుకుంటున్నాం పైకి వచ్చి చుచ్చుతుంది దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండేను అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క కేర్ఫుల్ గా చూడాలన్నట్టు పది కొమ్ములు ఏడు తలలు అంటే ఊహించుకోండి ఒక తలకి ఎన్ని కొమ్ములు ఉండాలా అట్లా అనుకుంటే కాబట్టి కొమ్ములు వేరే తలలు వేరే అన్న విషయం అర్థం చేసుకోవాలా అయితే ఈ కొమ్ములు తలలు కలిగిన క్రూర అది తర్వాత ఎక్కడ నుంచి సముద్రం నుంచి పైకి వస్తుంది తర్వాత దాని కొమ్ముల మీద పది కి కిరీటములు ఉండవు కాబట్టి పది కొమ్ములు ఏడు తలలు పది కిరీటములు ఇట్లా అర్థం చేసుకోవాలన్నట్టు వాటిని అన్నింటినీ విశదీకరించుకోవాలి వీడ ఫస్ట్ తర్వాత సునాసంగా అర్థం దాని తలల మీద అంటే ఎన్ని తలలు ఏడు తలాలు కదా ఇట్లా అర్థం చేసుకోండి ఏడు తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండేను కాబట్టి దేవుడు మనల్ని తలలాగా పెడతాడు కాబట్టి ఇది క్రైస్తవ జీవితానికి సాదృశ్యం ఏడు తలలు ఏడు క్రైస్తవ సంఘాలు మనం ప్రారంభం రెండవ దానికి చూస్తాం కదా ఏడు సంఘాలు ఈ ఏడు సంఘాల తలల మీద ఏముందంట లేక ఏడు సంఘాల మీద దేవదూషణకరమైన పేర్లున్నాయంట అంటే మనకు తెలుసు ప్రతి సంఘం ఎట్లా చెడిపోయింది అక్కడ చూపిస్తున్నాం మనం గతంలో చూసినాం కూడా ప్రతి సంఘం ఎఫ్ ఎఫ్ఎస్సి సంఘం మొదలుకొని లవ్ సంఘం వరకు అవి ఎట్లా చెడిపోయినాయి అని కొన్ని గుండగా కొన్ని ఉండవచ్చు కొన్ని మంచి గుణగాలు ఉండవు చూడడానికి ఫిలిపీస్ సంఘంలో కొన్ని మంచి గుణగడలు ఉన్నాయి ఎఫ్ఎస్సి సంఘంలో కొన్ని మంచి గుణగడలు ఉన్నాయి సార్దీస్ లో కొన్ని మంచి గుణగడలు ఉన్నాయి కానీ మంచి చెడు ఉన్నాయి చెడు మొత్తం పోతేనే అది సంపూర్ణంగా మంచిగా అవుతుంది ముద్దంతా మంచిగా కొంత పులిసిన ముద్ద కలిసి ఏమైతుంది మొత్తం ముద్దంతా పులిసిపోతుంది కాబట్టి ఈ సంఘాలన్నీ కులిసిపోయాయి మనం అనేక పర్యాలు ధ్యానిస్తూ ఉంటాం కానీ బయట చెప్పాం ఎందుకంటే పులిస్ పులుపులో ఉన్న వాడికి అది పులుపు అని తెలియదు అన్నట్టు పండి బురదలో ఉన్నంత వరకు దానికి మంచిగానే ఉంటుంది కదా కానీ ఎప్పుడు బయటకు వచ్చినప్పుడు అది బురద అని తెలుసుకున్నప్పుడే అరేది చెత్త కదా అని అప్పుడు గుర్తించగలదన్నట్టు బహు లేట్ ఈ యొక్క గొప్ప జనము గ్రహించగలుగుతుంది విషయం మనం ఇక్కడ తెలుసుకుంటా ఉంటాం అయితే ఇక్కడ దేవదూషణ ముఖ్యంగా ఏంటంటే దేవుణ్ణి దూషిస్తున్నాయి మీరు చెప్పచ్చు దేవుణ్ణి ఎట్లా దూషిస్తున్నాయి కదా పాటలు పాడుతున్నాయి కదా ఉపాసనలు ఉంటున్నారు కదా ప్రార్థన చేస్తున్నారు కదా వాళ్ళ బోధ అంత దూషణకరమైన బోధ పరిషుధాత్మని దుఃఖపరిచే బోధ తర్వాత అపవిత్రమైన జీవితము ముసలామా ముచ్చట్లు నిఖలయితల బోధ బిలాము బోధ దయ్యముల బోధ భూతంలో బోధ అని అన్ని చూపించాయి మనకు వాక్యాలు అవి కాకుండా ఒక్కొక్క సంఘకాలంగా ఒక్కొక్క సంఘం గురించి మనం ధ్యానించినప్పుడు పౌలు రాసిన ఎంత భయంకరమైన అపవిత్రత జీవిస్తున్నారు విచారంతో ఉన్న వాళ్ళు ఉన్నారు కొరత సంఘాలు చూపిస్తాడు దాని తర్వాత తెస్లో నెక్క సంఘాలు చూపిస్తాడు వాళ్ళెంత ఎంత అన్యాయంగా జీవించిండ్రు అవన్నీ చూసినప్పుడు వాళ్ళకి హెచ్చరికల్లాగా రాసిండు ఆ పత్రికలు ప్రతి పత్రిక హెచ్చరికలాగా రాయబడిందే కాబట్టి పులుపు సంపూర్ణంగా పలిసిపోయింది యోగ సమాప్తికి వచ్చేటప్పటికి కానీ ఒక చిన్న గుంపుని దేవుడు ప్రతి దశలో ఏర్పరచుకుంటున్నాడు వీళ్ళు దేవుణ్ణి దూషించేవాళ్ళు కాదు దేవుణ్ణి మహిమపరిచేవాళ్ళు వీళ్ళు ఆయన నామంను మహిమపరిచేవాళ్ళు కాబట్టి ఏడు తలల మీద దేవదూషకరమైన పేర్లు ఉన్నాయంట కాబట్టి రెండవ వర్షం వచ్చినప్పుడు నేను చూచిన ఆ మృగము చిరుతపులను పోలి ఇది మీరు ప్రారంభం చేసుకోవాలి ఎందుకంటే ప్ర ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము తర్వాత ధాన్యుల గ్రంథము ఏడవ అధ్యాయంలో సేమ్ ఉంటాయి వాక్యాలు ధాన్యుల గ్రంథం ఏడవ అధ్యాయంలో కూడా ఆ ఇక్కడ కూడా ఆ అయితే అక్కడ కొన్ని విశదీకరించు కొన్ని లేవాడ ఇక్కడ అక్కడ లేనివి ఇక్కడికి ఇక్కడ లేనివి అక్కడ ఉంటాయి అందుకు రెండింటినీ పోల్చి మనం చదువుకోవాలి ఇప్పుడు కాబట్టి పాత నిబంధన కాలంలో కొన్ని కంప్లీట్ ఉండవు అవి ఎన్నిసార్లు నేను చూపించిన వాక్యాలలో రెండుసార్లు ఉంటాయి ప్రతి విషము రెండుసార్లు చూపిస్తాడు ఇప్పుడు పాత నిబంధన ఉన్నది అది కృత నిబంధన ఉంది అయితే అక్కడ కొన్ని ఇన్కంప్లీట్ ఉంటాయి కొత్త నిబంధనకి కంప్లీట్ అయిపోతాయి మొన్నటి నాన్న కూడా మనం నిన్న కాదు మొన్న సాయంత్రం ఈ వాక్యాన్ని మేము చూస్తున్నాం సమీల గ్రంథంలో బాలుడైన సమయ ఎదిగిండని అడిగి దాని తర్వాత లూకాసు వార్తలు కూడా చూస్తున్నాము బాలుడైన ఏ సు ఏడైతే అక్కడ ఇన్కంప్లీట్ ఉన్నది ఇక్కడ కంప్లీట్ అవుతుంది అన్నట్టు అట్లనే దాని విధంగా ఏడాధంలో కూడా ఈ మృగాన్ని చూపిస్తాను కొన్ని చూపిస్తున్న వాక్యాలవి కూడా అక్కడ ఉన్న మృగము ఇక్కడ ఉన్న మృగాలు ఇవన్నీ ఏమని అర్థం చేసుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉంటారు బైబుల్ కామెంట్రీస్ దాని తర్వాత మీకు కావాలంటే ఒప్పికొట్టే కన్నా ఇంటర్నెట్ లో కూడా చూసుకోండి యూట్యూబ్ లో ముఖ్యంగా ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క రీతిగా వీటి గురించి చెప్పుకుంటూ పోతుంటారు ఎందుకంటే వాళ్ళంతా కామెంట్రీస్ ఎప్పుడో పాత కాలంలో రాసిన కామెంట్రీస్ చదువుకోని ఒక యాభై సంవత్సరాలు ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాల క్రితం రాయబడ్డా ఆ కామెంట్రీస్ లలో చూసి వాళ్ళు నేర్చుకొని వచ్చి చెప్తారు థియాలజికల్స్ చెప్తారు కాబట్టి అదే జిప్టో కాఫీ పేస్ట్ చేస్తూ ఉంటారు కానీ మనకి ఇక్కడ ప్రభు చూపిస్తున్న విధానం ఏంటంటే ఇది ఆత్మీయమైనవి ప్రకృతి సహజమైనవి కావు కాబట్టి ఇక్కడ రెండవ వర్షం చూడండి నేను చూసిన ఆ మృగం ఎట్లుంది పోలి ఉంది కానీ చిరుతపులి కాదు ఎందుకంటే దాని తర్వాత దాని పాదములు ఎలుగు వంటి వంటివి కానీ అది ఎలుగు కాదు అంటే దాని శరీరము చిరుత లాగా ఉందేమో దాని బాడీ దాని పాదములు ఏమో ఎలుగు వంటి పాదములు అయితే దాని నోరు ఎట్లా చూడండి సింహపు నోరు అంటే చిరుతపుల్లి నోరు సింహంలాగా ఉండదు కదా అంటే చిరుతపుల్లి కాదు అది ఎలుగు పంటి కాదు అది సింహం కాదు కానీ ఆ గుణగణాలు ఉన్నాయి అన్నట్టు కాబట్టి చిరుతపులి గుణగణం ఉంది మనకు తెలుసు మనం ఎన్ని సమాచారం ఇస్తున్నాం చిరుతపులి తేళ్ళకి సాదృశ్యం అని తర్వాత ఎలుగు పంటి సర్పములకు తెలుసు ఇంకో రీతిగా సింహం కూడా సర్పంలాగే సాదృశ్యం కాబట్టి ఇప్పుడు చూడండి ఈ వింత మృగము దానికి ఆ గటసర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారము ఇచ్చెను ఇది బహు ఆశ్చర్యం ఉంది అంటే ఏంటంటే ఈ ఒక ఇదొక మృగం ఈ మృగాన్ని నడిపించాలా ఈ మృగానికి పవర్ ఇవ్వాలా ఈ మృగము అందరిని కంట్రోల్ తీసుకోవాలా అంటే దానికి అధికారం ఇవ్వాలా ఈ సైతన్ ఘట ఈ ఘట్ట ఏం చేస్తున్నాడు వాడి బలము ఈ మృగానికి ఇస్తున్నాడు అయితే సడన్లీ ఇప్పుడే జ్ఞాపకానికి వస్తుంది ఏంటంటే మనం కొన్ని సంవత్సరాల క్రితము తెలుసులో పత్రికలో ఒక వాక్యాన్ని చూసినాం అక్కడ సైతాను బలం వీళ్ళకి ఉంటుంది అంట ఒకసారి చూడండి అది తెలుసులో రెండో పత్రిక ఎందుకు అనేది మనం అర్థం చేసుకోవాలా ఎందుకు సైతాను అగుపరుచు బలము వీళ్ళలో ఉంటది అన్న విషయాన్ని మనం అక్కడ చూసినాం చాలా సార్లు అది నారాయణగూడ వైఎంసీలో మనం చూస్తా ఉన్నాం ఈ వాక్యాన్ని తొమ్మిదో వచ్చిందా తొమ్మిదో వచ్చిందన్న రెండో దశానిక రెండో అర్థం తొమ్మిదో వచ్చింది నశించున్న వారి గురించింది ఇక్కడ చూడండి తొమ్మిదో వచనం నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై అంటే నశించే వాళ్ళు ఎవరైనా అని చెప్తుంది కానీ వాళ్ళు రక్షింపబడాలంటే ఏం చేయాలని కూడా చెప్తుంది ఈ వాక్యం నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేరి ఎవరైతే సత్య విషయమైన ప్రేమను అవలంబించారో వాళ్ళందరూ నశించిపోతారని చెప్తుంది అయితే సత్య విషయమైన ప్రేమను అవలంబింపని వారు ఏమి చూడండి ఇక్కడ వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలంతోను కాబట్టి అబద్ధ విషయమైన సమస్త బలంతోను నానా విధములైన సూచక్రియలతోనూ మహాత్కార్యములతోనూ పదవర్షంలో దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోను నశించుచున్న వారిలో బాగా అర్థం చేసుకోండి నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలము తైతాను బలముంటుంది వీళ్ళలో కాబట్టి సాతాను కనపరుచు బలమును అనుసరించి ఉండును ఎందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు కాబట్టి ఇక్కడ మనం ఈ వాక్యం ఏమర్ తీసుకుంటున్నామంటే ఎవరైతే సత్యాన్ని ప్రేమించారో మోసపోయేటట్లు అబద్ధాన్ని నమ్మేటట్లు దేవుడే ఆ శక్తిని మోసం చేయి శక్తిని వాళ్ళకి పంపిస్తున్నట్ట ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినవన్నీ వాళ్ళు హఠాత్తుగా నాశనం అవలనే వాక్యం దీనికి సంబంధించింది యాక్చువల్గా చెప్పి చెప్పి చెప్పి సత్యాన్ని చూపించి చూపించినా వాళ్ళు నమ్మకపోతే వినకపోతే ఏం చేస్తాడు విడిచిపెట్టేస్తాడు ఎంత యథార్థంగా కనిపించినా ఎంత మంచి పరిశుద్ధంగా నీతి మంత్రులకి అంత పనికిరాంది అన్నట్టు సత్యాన్ని ప్రేమించకపోతే కాబట్టి ఇక్కడ మనం బహుతేటగా చూస్తున్న విషయం ఏంటంటే సైతాను బలము వీళ్ళలో ఉంటుంది అంట సాతాను కనపరచు బలం పదవచనంలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండడం అంట మీరు అనుకోవచ్చు శాతాన్ని కనపరచబలం అంటే మన అద్భుతాలు జరుగుతాయి స్వాసతలు జరుగుతాయి ఇట్లా ఇక్కడ ఉన్నది వాక్యం చూడండి నానా విధములైన సూచక్రియలతోనూ మహాత్ కార్యములు అంటే ఎప్పుడు వినని కార్యాలు మహా అంటే పెద్దయి కదా మహాత్ కార్యములు ఇవన్నీ ఆశ్చర్యపోకర మనుషులు అందుకే అంటే సూచనలు బట్టి మనము మోసపోకూడదు కార్యాలు జరుగుతాయి ఎందుకు జరగదు మనుషులు ఏది కోరుకుంటారో ఏ పంటను బిత్తుతారో అదే కోస్తారు కదా కాబట్టి కార్యాలు జరుగుతాయి ఆషో కలిగిన వాడికి అటువంటి కార్యాలు అనుగ్రహించబడతా ఉంటాయి కానీ అది ప్రభు వలన కలిగింది అనేది అర్థం చేసుకోవాలా అంటే సైతాన్ ద్వారా వీళ్ళు మోసగించబడుతురన్న విషయాన్ని ఈ వాక్యాన్ని హెచ్చరిస్తూ ఉంది మనకి కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోండి ఇప్పుడు ప్రకారం పదమూడు అర్థం కృష్ణప్పటికీ రెండో విషయంలో దానికి అంటే ఆ మృగానికి దానికి అని కదా అయితే వాటికి అని మీరు అనుకోవచ్చు ఇవన్నీ రకరకాల జీవులని మృగాలని దానికి అని కాబట్టి ఇది ఒకటే మృగం ఆ గట్టే తన బలం తన సింహాసనకు ఉపాధికారం దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలి ఉండేది వీటన్నిటిని నేను చూస్తున్న తర్వాత అయితే ఆ చౌద చావు దెబ్బ మానిపోయిన కనుక భూజనులు ఆ మృగము వెంట వెలుచు ఆశ్చర్యపడుచు ఉండేది అద్భుతాలు చేస్తుంది కాబట్టి మీకు తెలిసి ఎక్కడ అద్భుతాలు చెప్తాయి స్వస్థలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా చర్చ కానీ దాన్ని వెంబడిస్తున్న మనుషులు ఆశ్చర్యపడి నాలుగు రోజులు ఆ మృగం నాకు అధికారం ఇచ్చినందున వారు ఘట్టసాపంలో నమస్కారం చేస్తారంటే సైతాన్ని ఈ లోకం అంతా సైతాన్ని చెప్తుంది వాక్యం మరియు వారు ఆ ఈ మృగంతో సాటి ఎవడు దానితో యుద్ధం చేయగలవాడు ఎవడు అని చెప్పుకొని వచ్చి ఆ మృగం నమస్కారం చేసింది కాబట్టి ప్రభువుకి రావాల్సిన మహిమని ఈ మృగానికి ఇస్తున్నారు ఆ ఘట్టసారపానికి ఇస్తున్నారు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం తర్వాత ఐదవ వర్షం చాలా ముఖ్యమైన డంబపు మాటలు ఎందుకంటే మొదటి వర్షంలో కూడా అదేమి కదా దేవదూషణకరమైన పేర్లు దాని తర్వాత ఐదవ వర్షంలో డంబపు మాటలను దేవదూషణను పలుకు ఒక నోరు దానికి ఇంగే చూడండి దేవదీస్తా చెప్పండి డంబపు మాటలు దేవదూషణ పలుకు పలుపు ఒక నోరు దానికి ఇవ్వబడను మరియు నలభై రెండు నెలలు తన కార్యము జరుపు అధికారము దానికి ఏర్పాటు అయ్యాను అది మనం చూసిన గతంలో ఈ నలభై నెలలు ఒక గంటతో సమానమాని కోయవరణ మీకు ఒక గంటలోనే అంత చేరిపోతుంది అనే తర్వాత ఆరో వర్షం కష్టపడి గనక దేవుని దూషించటకును ఆయన నామంను ఆయన గుడరంను పర్లోక నివాసులను దూషించటకు అది తన నోరు తెరిచను ఇదే ఎన్నిసార్లు నేను హెచ్చరిస్తూ ఉంటాను దేవుణ్ణి దూషించడం ఫస్ట్ పాయింట్ ఆయన నామమును సూచించడం దూషించడం అంటే ఏసుక్రీస్తు నామాన్ని దూషించడం తర్వాత ఆయన గుడారాము అంటే చర్చిని యథార్థంగా సేవించే దూషించడం అంటే వీళ్ళంతా గొప్ప అన్నట్టు గుడారాం అంటే తర్వాత పట్లొక వాసులు అంటే లక్షా నలభై నాలుగు వాడు దేవుణ్ణి ఏసుక్రీస్తు నామాన్ని గుడారామును పట్లొక వాసులు నాలుగు మళ్ళా ఏడవ వర్షంలో మరియు పరుశుద్ధతో యుద్ధం చేయను వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడను ఆరోగ్యకు సంబంధించిన బోధి గొప్ప జనంతో యుద్ధం చేసి వారి మీద వారికి అధికారం ఇచ్చిండు దేవుడు ప్రతి వంశం మీదనూ ప్రతి ప్రజల మీదనూ ఆయా భాషలు మాట వారి జనం మీదనూ అధికారం దానికి ఇవ్వబడను భూనివాసులందరినూ అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడిన నిన్న గొర్రపల్ల యొక్క జీవగ్రంథం మందు ఎవరి పేర్లు రాయపడలేదు వారు ఆ నమస్కారం చేయదురు ఎవరైనా చెవి వినను గాక కాబట్టి ఈ మృగం ఏది నీకు అర్థం కావాలంటే నీకు అవసరం అంటున్నాడు అయితే ఇవన్నీ మనం పోయిన వరం చూసినాం పోయిన వరం పట్టుపోయిన వరం కూడా వీటిని చూసినాం కానీ అంత ధీర్ఘంగా సూచనలు చూడలేదు ఈరోజు మరి కొన్ని చూస్తూ ఉంటాము దేవదోషలకు సంబంధించిన విషయాలే పోయిన వరం చూసుకున్నాం అయితే పదకొండవ వర్షంకి వచ్చినప్పటికీ మరియు భూమిలో నుండి మరియు ఒక పైకి వచ్చినా చూచి తిని కాబట్టి ఒకటేమో సముద్రం నుంచి వస్తుంది ఇంకోటేమో భూమి నుంచి వస్తుంది అయితే మీకు చూపిస్తాను భూమి నుంచి వచ్చింది సముద్రం నుంచి వచ్చింది ఒకటే అని చూపిస్తా వాక్యం కాబట్టి ఈ రెండు మృగములు ఒకటే అనేది నేను చూపిస్తున్నాను అయితే ఇవన్నీ ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి అది అదొక వ్యవస్థ ఒక మృగంలాగా కనిపిస్తుంటుంది ఇంత రకం మృగం అంటే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు మృగం అన్ని ఒకటే దాంట్లో అతగా పడినట్టుంటాయి ఒకటే శరీరము దేవుడు మన ప్రభు శిరస్సంటే మనమేమో ఆయన శరీరంలోనే అవయవలం అట్లనే ఇవి కూడా సైతాను అవయవం ఈ మృగాలు అన్ని కలిస్తే సైతాను అవయవాలను కాబట్టి భూమి నుండి మరొక రూప వచ్చి చూస్తుంది గొర్రెపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికి ఉండేది ఇక్కడ రెండే కొమ్ములు ఉన్నాయి అంతకుముందు ఎన్ని కొమ్ములు వీసినాం మనం పది కొమ్ములు కదా మొదటి దానికి పది కొమ్ములున్నాయి ఇక్కడనేమో రెండు కొమ్ములున్నాయి ఈ గొర్రెపిల్లలాగా ఉంది అంటే ఊహించుకోండి గొర్రపల్లలాగా ఉంది అంటే ఈ మృగం దేనికి సంబంధించిందో మతపరమైన జీవితం సాదృశ్యం అయితే ఈ గొర్రెపిల్ల కొమ్ముల వంటిది కలిగిన ఈ మృగం ఏం చేస్తుంది ఘట సర్పం వల్లే మాట్లాడచ్చు సూచనలు అన్ని చెప్తున్నారు దేవుడు చిహ్నాలు ఇది చూడని గొర్ర పిల్లనే గానీ ఇది ఘట్ట సర్పం వల్ల మాట్లాడుతుంది అంటే ఈ గొడపిల్లలాగా ఉన్న ఈ మృగము ఘట్ట సర్పాన్ని వెంబడిస్తుంది ఎంతో కాలం లేదు కాబట్టి పన్నెండవ అది ఆ మొదటి క్రూరములకు ఉన్న అధికారపు చేసే దాని ఎదుట చేయించినది కాబట్టి మొదటి క్రూర మృగానికి దీనికి కూడా అని చెప్తున్నాడు అంటే రెండొక మరొకటిగా మరియు చౌదమ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగములకు భూమి దానిలో నిబంధనలను సపోర్టివ్ ఉన్నారో వాక్యం పన్నెండవ వర్షంలో అది అది ఆ మొదటి మృగములకున్న అధికారము అధికారపు శ్రేష్టలన్నీ దాని ఎదుట చేయు మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగములకు భూమి దానిలో నివసించి నమస్కారం చేయనట్లు అది బలవంతం చేయు చిన్నది బలవంతం జబర్దస్తి అటు ఏ మృగమైనా జబర్దస్తి చేస్తుంది బలవంతం చేసి మనుషులని ఆదనలో తీసుకుంటది కాబట్టి అది అది ఏమంట మనుషుల ఆరాధన అది పొందుకుంటుంది అన్న విషయాన్ని అక్కడ పన్నెండు వర్షాల చివరి భాగంలో చూపిస్తున్నాడు అయితే ఈ సూచక ఎట్లా చేస్తుంది ఇది పదమూడవర్షంలో అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయించింది మీకు తెలుసు ఏలి ఒకడే చేయగలిగింది కదా అది ఒక చర్చలో చూసిన కళ్ళారా ఒక పాస్టర్ ప్రార్థన చేసి అందరు రకరకాల పేపర్లు తాజతలన్నీ తీసుకొచ్చి పెడితే ఈయన పోయి ప్రార్థన చేస్తే దాని మీద నిజంగా వచ్చింది నేను చూసినా ఆ తాజతలను అన్నిటిని కాల్చడం నేను చూసినా అది ఎంత మటుకు నిజమో నాకు కూడా తెలియదు కానీ నేను మటుకు మోసపోవడానికి వీల్లేదు అది ఏదో ఏదైనా సాధ్యం దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు కాబట్టి అది కాబట్టి అది దేవుని వల్ల కలిగింది అని నేను చెప్పడానికి వీలు లేదు వల్ల కలగలేదు అని కూడా చెప్పడానికి వీల్లేదు ఏమైనా కావచ్చు కరెక్ట్ కావచ్చు అబద్ధం కావచ్చు కానీ మనకి ప్రభు మనం దాని పట్ల ఆసక్తి చెప్పించి ప్రాధాన్యపూర్వకంగా దానికోసం గ్రహించలేకపోతున్నాం కాబట్టి మనకి తెలబడతలేదు కానీ మనం తెలుసుకోవాల్సిన వాటన్నిటికంటే మరీ విశేషంగా ఉన్నాయి అది ఈ వాఖ్యాలలో పద్నాలుగు వర్షాలు కత్తి దెబ్బ తినయు బ్రతికినా క్రూర మృగంలో ఈ క్రూర మృగములకు ప్రతిమను చేయవలని ఆ భూనివాసులతో చెప్పొచ్చు ఆ మృగము ఎదుట చేయటకు తనకేమైన సూచనల వలన భూనివాసను మోసపుచ్చుచున్నది ఇలా చూసిన తెలుసు రాష్ట్ర పత్రికలో ఎట్లా మోసపోతున్నాయి కాబట్టి ఈ రెండవ మృగము మోసం చేసేది మోసం చేయడానికి సూచనలు చేస్తూ అద్భుతాలు చేస్తుంది మహకారాలు చేస్తుంది మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడుతున్నట్లు ఆ మృగం ప్రతిమకు నమస్కారం చేయమని చేయని వారిని హతం చేయనట్లు ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చటకాయ దానికి అధికారం ఇవ్వబడేను కాబట్టి చూడండి అది మాట్లాడగలుగుతుంది అంటే అది అది ఊహించుకోవాలి మనం మాట్లాడేది అది ఒక మనిషికి సాదృశ్యం కదా మాట్లాడేది మనిషికి సాదృశ్యం కాబట్టి ఈ మృగము మనిషికి సాదృశ్యం అన్న సూచన మటుకు ఒకటి ఇవ్వబడింది తర్వాత అది మాట్లాడగలుగుతుంది అది చూడగలుగుతుంది వినగలుగుతుంది కాబట్టి ఇది మనిషికి సాదృశ్యం లేక మనుషులకి సాదృష్టం అని కూడా అర్థం చేసుకోవచ్చు తర్వాత పదహార వర్షం వృష్టపట్టి కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దళితులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరు తమ కొడి చేతి తమ నొదటి ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయిన తప్ప క్రయ విక్రయము మరి ఎవనికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతం చేయిచున్నది కాబట్టి ఇది అంతా బలవంతానికి సాదృశ్యం ఈ మృగము మనుషుల్ని బలవంతం చేస్తుంది ఎవరు కొనగలరు ఎవరు అమ్మగలరు బలవంతం చేస్తుంది లేకపోతే నువ్వు ఏం కొనుక్కోలేవు ఏం చిత్తిన అన్న విషయానికి జ్ఞాపకం చేస్తుంది అంటే నేను అర్థం చేసుకోవాలంటే ఒక మృగము సంపూర్ణంగా మనుషుల మీద కంట్రోల్ ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు వీటన్నిటిని మరి దీర్ఘంగా మనం చూస్తున్న తర్వాత అయితే పద్దెనిమిది వర్షం బుద్ధి పద్దెనిమిది వర్షం వచ్చినప్పటికీ బుద్ధి యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము మనం చాలా ట్రై చేసినా కూడా ఒక మూడు గంటల రికార్డింగ్ ఉంది దీని మీద ఈ సంఖ్యకి ఆరు వందల అరవై ఆరు అనే సంఖ్య అది ఆరు వందల అరవై ఆరు కాదని కూడా నేను చూపించిన వాక్యం ఆధారంతోనే అది ఆరు వందల అరవై ఐదు అనే నమ్ముతున్నారు ఈ కూడా గొప్ప గొప్ప దైవజన్లు పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ అందరు ఆరు వందల అరవై ఆరు పోతున్నారు కానీ ప్రభు మనకు చూపించింటు అది ఆరు వందల ఒకసారి అయితే అది ఆ సంఖ్య ఏందనేది అది ఇప్పుడు కాదు మనకు అవసరం లేదు కానీ ఈసారి కంప్లీట్ గా దాని గురించి మనం ధ్యానించబోతున్నాం కాబట్టి సమస్యనే లేదు దాని గురించి కానీ పద్దెనిమిదో వచనంలో చివరికి ఇష్టపడికి ఏముందంటే అది ఒక మృగం యొక్క సంఖ్య తర్వాత అది ఒక మనిషిని సంఖ్య కూడా అంటుంది కాబట్టి ఇదంతా ఒక మనిషికి సాదృశ్యం లేక మనుషులకు సాదృశ్యం ఈ మృగము కూడా మనుషులకే సాదృశ్యం ఈ సంఖ్య ఈ మృగం సంఖ్య మనిషి సంఖ్య అంటుంది కాబట్టి దేవుడు మనకి ఏం చెప్తుండంటే అది మృగం అది దేవుని అది అది మనిషే అది మనుషులకు సంబంధించింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అక్కడ వచనంలో మృగం సంఖ్య అనుకుంటున్నాం గాని అది మనుషుల సంఖ్య అని చెప్తున్నాడు తర్వాత ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇందులో జ్ఞానం కలదు కాబట్టి ఆరు అన్నప్పుడు మనిషికి సాదృశ్యం అని మనకు అంతే ఆరు దిన దేవుడు మనుషులు సృష్టించాడు నిర్మించాడు కాబట్టి ఆరు ఆరు ఆరు ఆరు మూడు ఆరులు అన్నట్టు ఇది కాబట్టి ఇవి మూడు ఆరులు లేక మూడు గుంపులు మృగాలకు సంబంధించినాయి కాబట్టి మూడు గుంపులకు సంబంధించినవి అవి మనం ఎన్నిసార్లు చూసినాం ఈ చూడండి ఆరు వందల అరవై ఆరు అని మూడు మూడు నాలుగు గంటల రికార్డింగ్స్ ఉన్నాయి ఈసారి కంప్లీట్ చేయబోతున్నాం ఎందుకంటే ఆ రికార్డింగ్స్ అన్ని ఇన్కంప్లీట్ రికార్డింగ్స్ దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా అందులో ఏం రహస్యాలు ఉన్నాయో అవన్నీ మనం చూసినాం ఆల్రెడీ కానీ ఈసారి మటుకు ఫైనల్ అన్నట్టు ఈసారి ఇంకా పర్మనెంట్ గా దాన్ని ముగించుకుంటే ఇక మిదట ఎన్ను కూడా మళ్ళా డీటెయిల్ గా దాంట్లో మనకు పోమ్మన్నట్టు ఆరు వందల అరవై ఆరు సంబంధించింది కాబట్టి ఇప్పుడు నేను త్వర త్వరగా వీటన్నిటిని చూపిస్తాను మొదటిది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను చూపించిన ఉపమాన్ రీతిగా ఒక మోటార్ బైక్ గురించి లేక కార్ గురించి ఈ వ్యవస్థ ఈ మృగము ఒక ఒక కార్తో పోల్చబడిందని లేక ఒక మోటార్ బైక్ తో పోల్చబడిందని మీకు చూపించిన అర్థం తీసుకోవడానికి అదేంటంటే మొదటిదిగా ఆ కారు ఉండే ప్రతి పనికరం లేక కాంపోనెంట్ అంటాం కదా ప్రతి వస్తువు స్పెయిర్ పార్ట్స్ అంటాం లేకుంటే ప్రతి వస్తువు ఆ కార్ నడిపించడానికి కొరకే పనిచేస్తా అన్నట్టు కాబట్టి మొదటిదిగా దాని ఫ్రేమ్ ఆ ఫ్రేమ్ మీద ఇంజన్ కూర్చుంటుంది ఇంజన్ లోనే మీకు అవన్నీ ఉంటాయి సిలిండర్స్ ఉంటాయి ఆ పెట్రోల్ గానీ డీజిల్ గానీ ఎట్లా కావాలని చూస్తూ ఉంటది మళ్ళీ అది పెట్రోల్ కాలంటే దానికి ఫైర్ కావాలా మళ్ళీ దానికి ఫైర్ ఎక్కడికెళ్ళొస్తుంది అంటే బ్యాటరీ నుంచి ఎలక్ట్రిసిటీ సప్లై అయ్యి కరెంట్ సప్లో అయితేనే ఆ కరెంటు స్పార్క్స్ ఇస్తుంది స్పార్క్స్ ఇచ్చినప్పుడు పెట్రోల్ గానీ డీజిల్ కానీ మండుతుంది మండినప్పుడు ఆ యొక్క లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది అది పవర్ రూపకంగా బయటికి వెళ్లిపోతా ఉంటది ఇంజిన్ రిలీజ్ అవుతే ముందుకు పోతుంది ఇదంతా కలిపితే ప్రతిదీ ఒక ప్రతిదీ ఒక ముఖ్యమైన వస్తువు అందులో కానీ అవన్నీ ఒక దాంట్లో ఏమిడి ఉన్నాయి ఒక కార్ అనే వస్తువులో ఆ రీతికి మనం చూసినాం పోయిన వారం కాబట్టి దీనికి కీ ఇచ్చేవాడు ఒక వ్యక్తి ఎందుకంటే కార్ నడిపేయాలంటే కీ ఉంటుంది కదా కీ ఆన్ చేసేవాడు ఒక వ్యక్తి అన్నట్టు కాబట్టి మళ్ళీ అటువంటి మృగాన్ని నడిపించేవాడు మనం పోయిన వారు కూడా చూసినాం ఆ స్త్రీ గురించి ఒక స్త్రీ దాని మీద కూర్చొని ఉంది కదా ఆ స్త్రీ దాని మీద కూర్చొని దాన్ని సవారీ చేస్తుంది కాబట్టి ఎవరు ఆ స్త్రీ తర్వాత ఆ స్త్రీ దాని మీద కూర్చుంది కాబట్టి ఆ స్త్రీ కూడా ఆ వ్యవస్థకి సంబంధించిందే ఆ మృగము ఆ స్త్రీ ఆ మృగంకి సంబంధించిన సూచనలు చిరుతపులి ఎలుగు బంటి అన్ని ఒక్కదానికే సాదృశ్యం మొత్తం ఒకదానికే సాదృశ్యం ఒక వ్యవస్థకు సాదృశ్యం అని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వీటన్నిటిని నేను కొన్ని కొన్ని కొన్నిసార్లు ఈ లోకమంతా బబులోను అదొక వ్యవస్థ ఒక సంస్థలాగా ఏర్పడింది దాని తర్వాత స్త్రీ వ్యభిచారం లో ఉన్న స్త్రీ మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం అని కూడా మనం మనం అనేక పర్యాలు ధ్యానించడం కాబట్టి మరికొన్ని వాక్యాలు నేను ఈరోజు మీకు చూపించి దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోదాం మనం మొదటిదిగా ఆ యొక్క దేవదూషణ అన్న విషయం గురించి మనం ధ్యానించడం వారం వరకు అయితే పరశుద్ధాత్మకు సంబంధించిన దూషణ గురించి మనం కూడా ధ్యానించడం వారం ఈ దేవదూషణ దేనికి సంబంధించిన పరశుద్ధాత్మను దూషించే వానికి ఎటువంటి పాపక్షమ లేదు అన్న విషయాన్ని మనం చూసినాం అంటే సత్యం పరిశుధాత్ముడు అంటేనే సత్యానికి సాదృశ్యం కాబట్టి సత్యాన్ని త్రుణీకరించే వాడికి ఎట్టి పరిస్థితుల్లో పర్లకు రాజన స్థానం ఉండదు అన్నట్టు వాళ్ళ క్షమాపణ ఉండదు అన్నట్టు ఎందుకంటే పరిశుధాత్మని దూషించడం అంటే సత్యాన్ని ధృణీకరించడం రిజెక్ట్ చేయడం మీ వచ్చిన సత్యాన్ని రిజెక్ట్ చేయడం అన్నట్టు ఆ రీతిగా గొప్ప జనము శ్రమలుగుండబోతున్నారు కానీ చివరికి వాళ్ళు చూడండి ఒకసారి మన ప్రకటన గ్రంథం పర్ణవ అధ్యాయం ప్రకటన గ్రంథము పర్ణవ అధ్యాయంలో చూడండి ఏం జరిగింది లాస్ట్ వచనం చూడండి నాలుగవ వచనం ప్రకటన గ్రంథము పర్ణవ అధ్యాయము నాలుగో వర్షంలో చూస్తున్నాం ఆ విషయాన్ని ఈ ఘట్ట గురించి చూస్తున్నాం దాని తోక ఆకాశ నక్షత్రంలో మూడో భాగము నీర్చి వాటిని భూమి మీద పడవేశాము కలిసి మూడు మూడు దేనికి సంబంధించినాడు కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిష్యును మృరించవాలని ఘట్ట సర్పము స్త్రీ కాబట్టి ఆ స్త్రీ కణిన స్త్రీ కణిన శిశువు అంటే అప్పుడే క్రొత్తగా పుట్టిన శిశువు తెలుసు కొత్తగా జన్మించడం అన్న విషయం సంబంధించింది వాక్యము అయితే కొత్తగా జన్మించిన ఆ శిశువుని మృంగడానికి వీడు బయలుదేరిడు అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అప్పుడే జన్మించిన శిశువు అన్నట్టు కాబట్టి క్రొత్తగా జన్మించడం అంటే పాపపు జీవితం నుంచి బయటికి రావడం కానీ ఈ యొక్క దేవదూషణలు అంటే వీరికి ఆ జన్ కొత్త జన్మ అనుభవం ఉండదు అన్నట్టు వీళ్ళకి అబద్ధాన్ని ఆశ్రయించిన వాళ్ళు వీళ్ళు కాబట్టి వారి అబద్ధాలని సపోర్ట్ చేసుకోవడం కొరకు రకరకాల వాక్యాలు చెప్తా కాబట్టి మతపరమైన క్రైస్తవు జీవితం అన్నట్టు ఈ విషయం అయితే మనము చాలా సంవత్సరాల క్రితము ఈ వ్యాఖ్యలను చూసినాం ఏంటంటే ఉదయం గ్రంథాలను చూసినాం అటు ఏజిక గ్రంథాలను చూసినాం ఏంటంటే ఆ యొక్క పర్వతం లేక కేశావు సంతతి వారికి సంబంధించిన బోధాది అది శాశ్వతమైన ఏమంటాం ద్వేషాన్ని ఏర్పరచుకున్నారు వాళ్ళు శారీరకంగా ఉండే వాళ్ళందరూ ఆత్మీయంగా ఉండే వాళ్ళ పట్ల శాశ్వతమైన ద్వేషాన్ని ఏర్పచుకారు వాళ్ళు గెలలో అన్న విషయాన్ని మనం అక్కడ చూసినాం అన్నట్టు ఉబ్బద్య గ్రంథంలో దాని తర్వాత ఎహెచ్కేల్ గ్రంథము ముప్పై ఐదవ గ్రంథం మనం చూడం లేదు కానీ తర్వాత ఎప్పుడన్నా ఓపికొంటే వాటి అన్నిటినీ ధీరంగా చూస్తాం ఈరోజు మటుకు కొన్ని ముందుకు వెళ్ళిపోతాం మొదటిదిగా ఏంటంటే ఏహెచ్కెల్ గ్రంథము ముప్పై అధ్యాయంలో ఒక విషయాన్ని నేను చూపిస్తున్నాను ఏహెచ్ఎల్ గ్రంథము ముప్పై అధ్యాయం ఏహెచ్కల్ గ్రంథము ముప్పై అధ్యాయము ఐదవ విషయంలో ప్రభుత్వ జ్ఞాపం చేస్తుంది ఏంటంటే ఇస్రాయల ఎడల ఎడతగని పగ కలిగి వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవం కలిగిన సమయమున నీవు వారికి కడ్గమునకు అప్పగించి తెవి కాబట్టి ఏదో గురించి మాట్లాడుతున్నాడు ఏదో అంటే శారీరకంగా ఉండేవాళ్ళు శారీరకంగా ఉండేవాళ్ళు ఆత్మీయంగా ఉండే వారిని ఎట్లా అప్పగించు సైతానికి అన్న విషయం కూడా జ్ఞాపం చేయబడుతుంది వాళ్ళు ఏ రీతిగా అప్పగించరు అశ్వరులకు అప్పగించరు అదే రీతిగా రోములకు అప్పగించడం మనం చూడమా కృతనిప కష్టపడి కాబట్టి రోల్స్ అన్ని రివర్స్ అయినాయి అక్కడ ఏదో మీలు ఏం చేసిండ్రు గతంలో ఇస్ ఆ యొక్క అసలు అప్పగించిండ్రు దాని తర్వాత కృతనిమైన కాలంలో ఇసాల్పదులు క్రైస్తవులు లేక ఈశ్వరు నమ్ముకున్న వారిని రోమిలకు అప్పగించారు శిష్యులని రోల్ రివర్స్ అయింది అక్కడ కాబట్టి ఈరోజు కూడా అదే రోల్స్ అన్నట్టు శారీరకంగా ఉండే వాళ్ళు ఉండే వారిని శత్రువులకు అప్పగిస్తారు పోలీస్ స్టేషన్లకు అప్పగిస్తారు గవర్నమెంట్కి అప్పగిస్తూ ఉంటారు పొలిటీషియన్స్కి అప్పగిస్తూ ఉంటారు అన్నట్టు అది చివరి కాలంలో జరిగేది అన్నట్టు అదంతా కాబట్టి ఎందుకు అన్నప్పుడు చూడండి అది శాశ్వత ఏమని చెప్తుండ్రో మన సరి చూద్దాం ఎడతెగని పగ ఇది ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది ఐదవ వచనంలో ఇస్రాయల్ పట్ల ఎడతెగని పగ మనకు తెలుసు క్రొత్త నిబంధనకి వచ్చినప్పటికీ దేవుని బిడ్డలే ఇస్రాయల్ ఎందుకంటే క్రైస్తవులు అనే పదము అనియులు మనకి పోషకాలను చూస్తాం అన్యల్ బెల్చెరు క్రైస్తవులని కానీ మనకి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే ఆత్మీయ ఇస్రాయల్ లేక దేవుని ఇస్రాయల్ అని ఈశ్వరి సొంత స్వీకరించిన వాళ్ళందరూ దేవుని ఇస్రాయల్ నిజమైన ఇస్రాయల్ ఆత్మీయమైన ఇస్రాయెల్ అన్నట్టు వీళ్ళు కాబట్టి ఈ వాక్యం ఏం చెప్తుందంటే ఆత్మీయైన ఇస్రాయల్ పట్ల ప్రజలకి నిలోకస్తులకి ఎడతగని పగ అన్నట్టు అందుకు ఎక్కడ పోయినా దేవుని బిడలు హింసింపబడుతూ ఉంటారు అయితే ఈ పగ వాళ్ళని నయం చేస్తుంది వారి దోషకాలము సమాప్తి అయ్యే సమయం అన్నట్టు వారికి ఉపద్రవం కలిగే సమయమున నీవు వారిని ఖడ్గమన అది మనం ఎన్నిసార్లు చూసినాం అది గొప్ప జనం అందరూ చివరికి వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు వాళ్ళు అప్పుడు వారి దోషము ముగించే సమయం అన్నట్టు వారు అప్పుడే నూతనగా జన్మ అనుభవానికి వస్తున్నారు అంతకాలము సగం సత్యం సగం వాళ్ళని జీవించిన వారు వాళ్ళ మనల మీద కత్తులు ఉంటాయి అన్న విషయాన్ని ఈ వాటం గ్యాప్ ఖడ్గమంది కదా చివరికి వారిని ఖడ్గా అప్పగిస్తున్నారు దేవుడు అప్పుడు వాళ్ళు శరాలను కోల్పోయి వారి ఆత్మలను కాపాడుకుంటారు అయితే ఈ యొక్క శ్రమల కాలము అని ఉంది కదా ఇక్కడ వాక్యం వారి దోష సమాప్తి కాలమున వారి దోష సమాప్తి కాలమున ఇన్ ద టైమ్ ఆఫ్ ద కలామిటీ లేక దే ఇన్క్విటీ ఎండ్ వారి దోషము ముగించే టైం అన్నట్టు అది వారికి కలిగిన సమయమున కాబట్టి వాళ్ళకి ఉపద్రం కలుగుతుంది ఖచ్చితంగా ఉపద్రవం ఏం చెప్పండి కలామిటీ అంటే ఇంగ్లీష్లో అంటే బహు శ్రమ ఉపాధ్యాయులు కూడా చూస్తాను చూడండి ఒకసారి ఉపాధ్యాయు గ్రంథం పదమూడు అధ్యాయం ఒకటే అధ్యాయం కాబట్టి అది ఉపాధ్యాయు పదమూడు అధ్యాయంలో నా జనుల ఆపద దినమున నా జనుల ఆపద్ దినమున గొప్ప జనం యొక్క ఆపద్ దినది శ్రమల కాలంలో నీవు వారి గురుమంలోనికి చొరబడి చొరబడదగదు వారి ఆపద్ నీవు సంతోషపడచ్చు ఇది అనిలకుంటది బుద్ధి ఎవరైనా కష్టపడుతుంటే వాడికి వారికి ఏదైనా సంతోషం ఉంటుంది మనకుండదు కష్టపడుతుంటే వాళ్ళని బాధ పంచుకోనికి ప్రయత్నిస్తూ ఉంటాం మనం గొప్ప జనము శ్రమల గుండ పోతుంటే లక్ష నలభై నాలుగు వేల మందికి బాధ ఉంటుంది కానీ సర్పంలో తెలిగే సంతోషం ఉంటుంది అది సత్యలకు సంబంధించిన బోధ వారి ఆపద్య నమ్న సంతతికి సంబంధించిన బోధ ఏషావు సంతతి ఈ సర్ఫలను చెప్పబడుతుంది అందుకు నాకు ఏషావు అంటే శాశ్వతంగా ద్వేషం నాకు అన్నాడు ఏషావుని ద్వేషించి తిని యాకని ఎందుకు అంటే ఉపాధ్యాయులనే తెలుస్తుంది ఆన్సర్ ఇంకెక్కడ దొరకంది బైబుల్లో కాబట్టి వారి ఆపద్ది నంన నీవు సంతోషపడచ్చు వారి బాధను చూడ వారి ఆపద్ది నీవు వారి ఆస్తిని పట్టుకొని తగదు చేసి ఏ శాగు సంతతి వాళ్ళు చేసి ఉన్నట్టు వాళ్ళ ఇళ్ళన్ని విడిచి దాసుకొని పోయారు ఎక్కడెక్కడ వెళ్ళిపోతే వీళ్ళు ఏ సంతతి వాళ్ళు ఏం చేశారంటే ఆ శత్రులో చూపించరు ఇక్కడ దాచుకున్నాడు అక్కడ దాసుకున్న విషయం అప్పుడు వాళ్ళ శత్రువులు ఇసలపల్ని పట్టుకుని చంపడం చూస్తాం దాని తర్వాత ఇసలపల్ ఇంట్లోకి దా కాబట్టి వాళ్ళ వీళ్ళు దొరచొరబడి వారి ఆస్తులను గుంజుకోపోయారు తేడ్లు ఎప్పుడు గొప్ప జనం యొక్క ఆస్తిని గుంజకపోతాయి అన్న విషయాన్ని నేను ఎన్నిసార్లు మీకు జ్ఞాపకం చేసిన వారి సంపాదన అంతా దోచుకుంటా ఉంటాయి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి వారి హసలలో వీరి యొక్క ఉందన్న విషయాన్ని చూపిస్తున్నాడు దేవుడు ఇది ఎప్పుడు జరుగుతుందన్న విషయం మనం కూడా చాలా సార్లు ఇంతకుముందు ప్రకటన గంధంలో చూస్తాం చూడండి ఒకసారి ప్రటన గంధము ఆరవద్యం ప్రకటన గంధము ఆరవద్యము మూడవశ ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రం ఎన్నుకున్నప్పుడు ఏదో మీద సందర్శం ఉపద్యా గ్రంథంలోని ఏదో వేరొక గుర్రము బయలు వెళ్ళాను మనుషులు ఒకరిని ఒకరు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం వేయబడేను ఏబడేను అంటే ఎవరో ఇచ్చారు అన్నట్టే కదా ప్రతి అధికారం పర్లోక నుంచే వస్తుంది అనేసి తిరుమతికి రాసిన పత్రికల్లో పౌరులు జ్ఞాపకం చేస్తాడు ప్రతి రావాల్సిందే కాబట్టి వీటికి కూడా ఈ సైతానికి కూడా దేవుడు అధికారము ఎందుకు ఇచ్చినట్టే తన బిడ్డలు గుర్తు చెప్పడానికి వాళ్ళు సగం సత్యం సగం అబద్ధంలో ఉండి ఎంత చెప్పినా వింటలేరు కాబట్టి వారిని సంపూర్ణంగా మార్చుకోవడం కొరకు వాళ్ళ శరీరానికి క్షీణిపజేసి వారి ఆత్మలను కాపాడడానికి ప్రయాసపడుతున్నాడు దేవుడు ఇక్కడ ఆయన ఎంతగా ప్రయాసపడుతున్నది ఈ అధ్యాయం అంతా చూపిస్తా ఉంది అన్నట్టు మనకి ఆడవ అధ్యాయం ముఖ్యంగా కాబట్టి అది వేరే ఒక గుర్రము ఎర్రగా ఉంది దాని తర్వాత చంపడానికి దానికి అధికారమే పడింది కాబట్టి దేవుడు ఏమంటున్నాడు ఈ పదమూడవ అధ్యాయం అంతా ఈ మృగము దూషిస్తూ ఉంది చేస్తా ఉంది కదా పదమూడవ అధ్యాయమంతా దేవదూషణ చేసే మృగం అన్నట్టు ఇది మీద అంతా దేవదూషణలు ఉన్నాయి కదా వాటి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు చూడండి ఓ హెచ్ల్ గంధం వల్ల తిరిగి వెళ్దాం మనం ముప్పై ఐదవ అధ్యాయం ఏహెచ్కల్ గ్రంథము ముప్పై ఐదో అధ్యాయంలో ఇప్పుడు ఏం చేయబడుతున్నా అని చెప్తాను నాకంతా వినిపించింది నాకంతా తెలిసింది అని హెచ్కెల్ గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయం పన్నెండు అవి పాడైనవి మనకు ఆహారంగా అప్పగింపడినవు అని నీవు ఇస్రైల పర్వతములను గురించి పలికిన దూషణ మాటలు అన్నీ నాకు వినబడినని నీవు తెలుసుకుందవు ఏమంటున్నాడంటే నువ్వు ఎవరెవరి గురించి దేవ దూషణ చేసినావో నాకు తెలదా దేవుని గురించి దూషించినావు ఏసుక్రీస్తు నామం గురించి దూషించినావు ఆయన గుడారంని దూషించినావు దాని తర్వాత ఆకాశవాసులను నువ్వు పలికిన దూషణ మాటలు అన్నీ నాకు వినబడిదని నీవు తెలుసుకుందవు కాబట్టి ఏశ ఇవన్నీ నేను వింటున్నా నాకు తెలిసిది ఎప్పుడు జరగబోతుంది అయితే ఇక్కడ మరోసారి పన్నెండు వర్షంలో ఇస్రాయలి పర్వతములు మనం వరం గురించి ఏడు కొండలు అంటే సంఘం ఏడు కొండలు అంటే సంఘం కదా ఏడు సంఘాలు అవి ఏడు సంఘాలకి వ్యతిరేకంగా వీళ్ళు పలికిన దేవదూషణ అంటే సంఘానికి వ్యతిరేకంగా పలికిన దేవదూషణ కూడా నేను విన్నాను అని చెప్తున్నాడు దేవుడు ఈరోజు అందుకే నేను అనేక పర్యాలు మీకు చెప్తా ఆ సంఘం ఎట్లా ఉంటే నీకేంది బైబుల్ ఉన్న సంఘాల గురించి మనం జానిస్తున్నాం కానీ ఈ లోకం సంఘాల గురించి తప్పుగా మారడం ఏ చర్చి గురించి కూడా తప్పుగా మారటడం ఎందుకంటే అది మన మన పని కాదు అది అది వాడు సైతాన్ పని అది కాబట్టి మన సైతానాన్నిచ్చారు లాగా నువ్వు కూడా సంఘాల గురించి వ్యతిరేకంగా మాట్లాడతావు సంఘాల గురించి పాస్టర్ల గురించి వ్యతిరేకంగా మాట్లాడతావు టైం వేస్ట్ అన్నట్టు మనం అట్లా టైం వేస్ట్ చేసుకోవద్దు కాబట్టి ఇప్పుడు కొన్ని కొన్ని సూచనలు చెప్పేసి నేను ఈరోజుకి ఈ వాక్యాన్ని ముగిస్తాను కటంగంధము పదమూడవ అధ్యాయము మొదటి ఉష్ణంలోని సూచనలు కొన్ని నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రటం గంధము అధ్యాయము మొదటి వచ్చినం మరియు పది కొమ్మలను ఏడు తలలు గల్లా ఒక క్రూర మృగము సముద్రం చూచి తిని కాబట్టి అది తెలుసు మనకి అది ఏ రీతి ఉందనది ఏడు తలలు పది కొమ్ములు దాని తర్వాత పది కిరీటములు ఆ తల మీద దేవదూషణ అయితే దాని గ్రంథాలు కూడా మనం చూస్తాము దానికి చూపిస్తానండి నీకు అది దాని గ్రంథాలు ఏడు గంటలు కూడా ఈ పది కొమ్ములు దాని తర్వాత పది కొమ్ములు మధ్యాహ్నం నుంచి పదకొండవ కొమ్ము రావడం చూస్తాం మనం అది ఇక్కడ లేదు అది పదమూడు ప్రటం గంధం పదమూడవ అధ్యాయంలో అది లేదు ప్రటగంధం పదమూడవ అధ్యాయం మొదటి వర్షంలో ఏముంది పది కొమ్ములనే ఉంది అయితే ఏడవ అధ్యాయం దానిల గ్రంథంలో పోతే పది కొమ్ముల మధ్యలో నుంచి ఇంకొక చిన్న కొమ్ము మొలక మొలవడం చూస్తాం మనం అయితే ఈ పది కొమ్ముల మధ్యలో నుంచే లేస్తుంది అంటే ఈ లోపల నుంచే లేస్తుంది కదా అని చెప్తుడు ఆ విషయం గురించి కానీ ప్రటన గంధం అధ్యాయంలో అధ్యాయము మొదటి వర్షంలో ఏం చూస్తామంటే మృగము సముద్రంలో నుంచి బయటికి రావడం చూస్తున్నాడు స్థిరంగా ఉంటుంది కదా చూడండి దానిల గ్రంథం ఏడవ అధ్యాయం దాని గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ వచ్చినంలో చూస్తాం మాట అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రం నుండి పైకెక్కాను ఇక్కడనేమో నాలుగు జంతువులు ఉన్నాయి కదా అయితే ఈ నాలుగు ఒకటే అయిపోతాయి చూడండి ఈ వాక్యం చూస్తామంటే ఇవి నాలుగు సెపరేట్ కావని చెప్పిస్తాడు ఈ కామెంట్రీస్లో ఇంటర్నెట్లలో చూస్తాము ఇవి నాలుగు వేరే వేరే జంతువులు కానీ ఇక్కడే చూపిస్తుంది ఈ వాక్యం ఇవన్నీ ఒకటే అవుతాయి చూడండి ఆ జంతువులు ఒకదానికి ఒకటి భిన్నంలో నాలుగవ అర్షణం చూడండి అదే ప్రారంభంలో పదమూడు నెలలు చూసిన మనం సంబంధించిన విషయాలు ఈ నాలుగవ దేశం చూడండి మొదటిది సింహంను పోలి ఉన్నది కానీ సింహం కాదు కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉండేను తర్వాత నేను చూచుండగా దాని రెక్కలు తీయబడినవి అంటే త్రించబడ్డాయి ప్లగన్ ఉంది ఇంగ్లీష్ లో కనుక మనిషిని వలే అది పాదంలో పెట్టుకొని నేలపైన నిలబడి ఉండేను కాబట్టి మనిషికి సంబంధించింది దాని తర్వాత మరియు మానవ మనసు వంటి మనసు దానికి ఏర్పడిను ఈ మొదటిది అన్నట్టు కాబట్టి సింహంలో పోలి ఉంది అది మానవ మనసు పొందుకుంది ఎందుకు రెక్కలు తుంచబడ్డాయి కాబట్టి సరే దాన్ని మళ్ళీ నేను ధీర్యంగా చూపిస్తూ వచ్చేవరము ఐదవ వర్షం చూడండి రెండవ జంతువు ఎలుగు ఇవన్నీ నాకు చూసినా మనం ప్రాడన్ పద్మో జన్లో రెండవ జంతు ఎలుగు పంటిని ఉన్నది కానీ ఎలుగు కాదు అది అది ఒక పాశ్ అది ఒక పాశం మీద పండుకొని ఒక దిక్కు పండుకొని తన నూట పండ్ల మధ్య మూడు ప్రకట ఎముకలు ఎముకలను పట్టుకుని కొందరు లెమ్ము విస్తారంగా మాంసం భక్షించుకుని దానితో చెప్పేది కాబట్టి ఇది మనుషులని దోచుకుండే జంతువు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ ఎలుగు బంటిని పోలింది కానీ అది ఎలుగు బంటి కాదు ఆరో అస్రంలో అటుపి మట చి చిరుతపుల్లిని పోలిన మరి యొక్క జంతువుని చూచి తిని దాని వీపున పక్షి రెక్కల వంటి నాలుగు మొత్తం ఎన్ని తలాలు అనేది మన తలాలు చూస్తాం కానీ దానికి ఆధిపత్యం ఇవ్వబడేను అది మూడవది ఇప్పుడు ఏడవ వచ్చిన కష్టడు ఏడు దాని గ్రంథం ఏడవదేమో ఏడవ వచ్చిన పిమ్మట రాతి అది నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచి ఘోరమును భయంకరం నాలుగవ జంతువు ఒకటి కనబడాను కాబట్టి ఇది ఒకటి కనబడింది పిమ్మట ఆ మొదటివన్నీ మూడు అయిపోయినాక చివరికి అయితే అండి ఇక్కడ ఇది దీన్ని ధ్యానించినప్పుడు మీకు ఏమర్పిస్తుంది ఘోరమును భయంకరము నాలుగవ జంతువు ఒకటి కనబడింది ఎందుకు ఘోరము భయంకరంగా ఉండేది అంటే అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది అది మహాబల మహాత్యములు గలది ఇందాక ఇష్టం ప్రకటన గ్రంథం పదమూడవసరాలు కూడా దానికి బలం ఉంది పిమ్మట్ దానికి మహాత్యం మహాత్యములు కలిగి దానికి పెద్ద ఇనుప దంతములు పది కొమ్ములు ఉండేవి పది కొమ్ములు కనిపిస్తున్నాను ఇక్కడ కూడా అది సమస్తమును భక్షించు తృప్తు నీళ్ళుగా చేయించు మిగిలేదాన్ని కాళక్రింద అనగొ కూర్చుండే అయితే ఇది రెండు ఒకటే దర్శనాలు దానికొచ్చింది వివాహాను భక్తునికి వచ్చింది ఒకటే దర్శనం అయితే ఈ ఏడవ అధ్యాయంలో కనిపించిన దర్శనంలో కొన్ని సూచనలు కొన్ని చిహ్నాలు అక్కడ లేవు అక్కడ ఉన్నాయి ఇక్కడ లేవు ఆ రెండింటిని నువ్వు అతగా పెట్టుకుంటేనే నీకు కరెక్ట్గా ఈ ఈ మృగమేదో తెలుస్తుంది దీని అర్థం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కలిపితే ఒక మృగం ఈ చిహ్నాలన్నీ కలిపితే ఒకటే మృగం ఒకటి కాదు రెండు మూడు కాదు నాలుగు కాదు అని చెప్పుకుంటూ ఉంటారు కానీ ఇంటర్నెట్లో ఇది కానే కాదు ఇది ఇవన్నీ కలిపితే ఒకటే మృగం ఉదాహరణకి కార్ గురించి నేర్పినవరం చూపించిన ఇంజిన్ ఒకటి దానికి కరెంట్ ఒకటి దానికి పెట్రోల్ ఒకటి దానికి ఫ్రేమ్ ఒకటి అంత కలిపితే నడుస్తుంది తర్వాత ఇగ్నిషన్ ఒకటి ఇగ్నిషన్ ఇస్తే కరెంట్ వెబ్ చేస్తుంది పెట్రోల్ కాలుస్తుంది పెట్రోల్ కాలుస్తే ఇంజన్ మూవ్ అవుతుంది అది విధానం అన్నట్టు దానికి శక్తి ఇచ్చేది కూడా సైతాన్ని అన్న విషయం ఇందాక ఈ ఈ కాబట్టి ఎనిమిదో వర్షంకి వచ్చేటప్పటికి ఇక్కడ మనం చూస్తాం నేను ఈ కొమ్మలో నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచాను ఎన్ని కొమ్ములు పది కొమ్ములని ఏడో వర్షంలో చూస్తున్నాం కొమ్ములు మధ్యలో ఒక చిన్న కొమ్ము లేచాను అంటే పదకొండు అన్నట్టే కదా అయితే ఏం జరిగింది ఇప్పుడు చూడండి దానికి స్థలం ఆ పది కొమ్ములలో మూడు పెరికి వేయబడినవి ఈ కొమ్మునకు మానవ కన్నులు వంటి కన్నులను గర్వంగా మాట్లాడు నోరు నో ఉండేనో దీక్షించడం అన్నట్టు దేవదూషణ కాబట్టి ఈ చిన్న కొమ్ము ఆ పది కొమ్మలలో మధ్యాల నుంచి వచ్చింది కాబట్టి పది కొమ్మలు ఎక్కడున్నాయి ఆ పది కొమ్ములు అనే జీవి మృగము ఎక్కడి నుంచి సముద్రం నుంచి బయటకు వస్తుంది కానీ ఈ ఒక చిన్న కొమ్ము ఆ సముద్రంలో నుంచి బయటకు వచ్చిన మృగం నుంచి బయటకు వస్తుంది అందుకే ప్రభుత్వం పదమూడు దేపటికి ఒకటి సముద్రం నుంచి ఒకటి భూమిలో నుంచి లేస్తుంది ఈ చిన్న కొమ్ము ఆ రెండో మృగానికి సాదృశ్యం కానీ ఇవన్నీ ఒకటే మృగానికి సాదృశ్యం అని మనం అర్థం చేసుకోవాలా లేకపోతే ఎప్పటికైనా కన్ఫ్యూజన్ ప్రతిది చిహ్నము అతికినట్లు ఆ మృగంలోని ఒక పార్ట్ అన్ని పార్ట్స్ అన్నట్టు ఇవి ఒక కార్ ఎన్ని రకమైన పార్ట్లు ఉంటాయో అన్ని పార్ట్లు కలిస్తే కార్ అంటాం అట్లనే ఈ మృగం కూడా అన్ని పార్ట్స్ ని కలుపుకొని ఉన్నది అది ప్రతి పార్ట్ ని నువ్వు అర్థం చేసుకుంటేనే ఈ మృగం అర్థం చేసుకోగలవు ప్రస్తుత జీవితంలో సంఘాలలో వీటిని ఎప్పటికీ కూడా అట్లా అర్థం చేసుకోలేకపోయినారు గతంలో అందుకు వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు అందుకే చాలా మంది పాస్టర్స్ నేను అనుకుంటే దగ్గర దగ్గర శాతం పాస్టర్స్ ఎవ్వరు దీన్ని ధ్యానించారు ఎవరు దీన్ని ప్రకటించారు ఏ చర్చకు గ్యారెంటీ అది ఎందుకంటే వాళ్ళు దాన్ని అట్లా గ్రహించలేకపోయినారు గతంలో వాళ్ళు కామెంట్రీస్ చదివినా అర్థం కాదు వాళ్ళకి అందుకు దీనికి పరిశుధాత్మ అభిషేకం లేకపోతే మటుకు ఇది నువ్వు చూడలేవు ఇది నువ్వు కాబట్టి మనకి లైఫ్లో ఇది ఒకటే అవకాశం అని నేను గ్రహిస్తున్న దీని తర్వాత ఇంకా లేకపోవచ్చు మనకి అవకాశాలు యథావిధి క్రైస్తవ చిత్తం ఎందుకంటే విశ్వాసం ఉండదు భూమి కాబట్టి ఇది ఈ మృగము తగ్గిన మూడు మృగముల కంటే డైవర్స్ అన్నది డైవర్స్ అంటే మన ప్రకటన గ్రంథం అధ్యాయము పదకొండో వర్షాలు కూడా ఈ మృగమే ఈ యొక్క చిన్న కొమ్మే ఆ యొక్క రెండో మృగానికి సాదృశ్యం అన్నట్టు పదకొండవం చూడండి మరియు భూముల నుండి మరి యొక్క క్రూరం పైకి వచ్చినట్టు చూచితుంది ఇదే ఆ చిన్న కొమ్ముకు సాదృశ్యం గోరపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికి ఉండేను అది గట్ట సర్పం వల్ల మాట్లాడచ్చుండేను ఇందాక మనం చూసిన దాని గ్రంథంలో ఎక్కడ చూస్తున్నది ఎనిమిదవ వచ్చి దాని గ్రంథం ఏడు ఎనిమిదిలో ఈ కొమ్మునకు మానవుల మానవుల కనుల వంటి కనులను గర్వంగా మాట్లాడు నోరును ఉండేను గర్వంగా మాట్లాడడం కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఈ యొక్క వాక్యాన్ని ముగించక ముందు ఈ మృగాలన్నీ ఒకటే మృగము ఎందుకంటే ఘట సర్పం నుంచి వచ్చిన బయటికి వాడి నోట్లకి వెళ్ళి వచ్చినవి బయటికి కాబట్టి ఇవన్నీ ఘట సర్పంకే సాదృశ్యం అన్న విషయాన్ని అర్థం చేసుకుంటున్నాం ఇప్పుడు చూడండి రెండవ వచ్చినం ప్రట గ్రంథం రెండు పదమూడవ అధ్యాయము రెండవ వచ్చినం ఎంత తేటగా అర్థమవుతుంది మనకి పదమూడవ అధ్యాయము రెండవ వచ్చినం నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉన్నది మొదటిది చిరుతప్పులి రెండవది దాని కాళ్ళు ఎలుగు వంటివి దాని ఒకటి ఇవన్నీ కలిస్తే ఒక మృగంలాగా కనిపిస్తున్నాయి అయితే ధని గ్రంథం ఏడో అధ్యాయంలో మటుకు అవిడదీడి విడివిడిగా ఉన్నట్లు మనం చూస్తున్నాం అవన్నీ విడివిడిగా ఉన్నాయి నాలుగవ మృగం వచ్చినప్పటికీ అన్ని కలిసిపోయినాయి నాలుగో మృగంలో ఆ మొదటి మూడు మృగముల చిహ్నాలన్నీ కలిసి అదే పదమూడో అధ్యాయంలో మనం ప్రాణ గ్రంథం పదమూడో అధ్యాయంలో ఆ పదమూడవ అధ్యాయము రెండవ వర్షాలు ఆ మృగము చిరదప్పును దాని పాదము ఎలుగు వంటివి దాని నోరు సింహం వంటిది ఆ అక్కడున్న మృగాలు ఆ మూడు మృగాల గుణగణాలు నాలుగవ మృగంలో కనిపిస్తున్నాయి ఆ నాలుగవ మృగమే పదమూడో అధ్యాయం రెండవ వర్షంలో కనిపిస్తుంది కాబట్టి ఇది ఒకటే మృగం మీరు అర్థం చేసుకుంటే తక్కిన వాక్యాలు చాలా సునసంగా అర్థమైపోతాయి ఇది ఒకటే మృగము మతపరమైన జీవితం ప్రపంచాత్మకంగా ఉన్న జీవితం ఇప్పుడు చూడండి దాని గ్రంథము ఏడవ అధ్యాయము దాని గ్రంథము ఏడవధ్యాయము పంతొమ్మిదవం చూడండి ఇప్పుడు ఆ భిన్నమైన మృగం నాలుగో మృగం ఇది ఈ నాలుగో మృగము మొదటి మూడు మృగముల గుణగణాలు కలిగింది అందుకు అది బహుఘోరంగా భయంకరంగా ఉందంటున్నాడు అది చిత్తపూలిని పోలి ఉంది దానికి తెలుగు వంటి కాళ్ళు ఉన్నాయి దాని నోరు మటుకు సింహం నోరు లాగుంది పంతొమ్మిదవ వర్షం చూడండి ఇప్పుడు దాని గంధము ఏడవది ఏము పంతము ఇనుప దంతములను ఇత్తడి గోళ్ళును గల ఆ నాలుగవ జంతువు ఆ నాలుగవ జంతువు నాలుగవ తిది వింతది జంతువు సంగతి ఏమైందని నేను తెలుసుకున్న గోరి అది ఎన్నటికీ భిన్నమును మిగుల భయంకరమై సమస్తమును పగులు కొట్టుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అక్కడ కూడా అది అనగదొక్కుతుంది కాళ్ళ ఇక్కడ కూడా అనగదొరుకుతుంది కానీ ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తున్నాం ఏంటంటే బహు భయంకరమైంది దానికి ఇనుప దంతములు ఫస్ట్ సూచన అది ఈ వింతరకమైన జీవి ఒకటే జీవి చెప్తున్నాం కాబట్టి ఒకటే మృగం కాబట్టి దాని దంతములు ఇనుపవి తర్వాత దాని బ్రేళ్ళు ఇత్తడి గోళ్ళు ఇనుప దంతములు ఇత్తడి గోళ్ళు దానికొనే ఈ రెండు అర్థం చేసుకుంటే మరి విశేషంగా మీకు ఇది ఈ మృగం ఏందో అర్థమైపోతుంది చాలా సున్నా సంక్రాంతం అయితే ఇప్పుడు చూడండి ఇనప దంతములు దంతం అంటే పండ్లు కదా ఇనుపై ఇనుము దేనికి సాదృశ్యం తెలుసు మీకు తేళ్లకు సాదృశ్యం పండ్లు తీత్ కోరలు తేళ్లకు సాదృశ్యం రక్కేసేడి కొరికేసెడి తేళ్లకు సాదృశ్యం దాని ఇత్తడి రేళ్ళు ఇత్తడి గోర్లు కాబట్టి ఇత్తడి దేనికి సంబంధించిన మీకు తెలుసు ఇత్తడి సర్పము మోసే చేపించాడు కదా అరణ్యంలో కాబట్టి ఇత్తడి సర్పాలకు సాదృశ్యం ఇత్తడి సర్పములు దాని కాటు పాయిజనస్ కాటు అన్నట్టు కాబట్టి ఇనప దంతములు తేళ్లకు సాదృశ్యం ఇత్తడి గోర్లు సర్పములకు సాదృశ్యం కాబట్టి ఈ జీవి ఎట్లా దాని దాని దాని ఎదుట కనిపించిన వాటి అన్నిటినీ అది భక్షిస్తుంది ముక్కలు ముక్కలు చేసిన దాని కాల తొక్కుతుంది ఎవరిని దొక్కుతుందో మీకు తెలుసు ఇందాక మనం అది గొప్ప జనాన్ని మనం చూపించిన వాక్యం నేను ఇక్కడ మనం అది పిమ్మట రాత్రి ఎందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచిచుండగా ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువు ఒకటి కనబడాను అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది అది మహాబలము మహాత్ములు గలది దానికి పెద్ద ఇనుప దంతములు పది కొమ్ములు ఉండేను పది సమస్తూ తుక్తు చేయి మిగిలిన దానిని కాళ్ళ కింద అయితే ఇనుప దంతములు ఉన్నది కానీ ఇత్తడి గోర్లు లేదు ఇక్కడ అందుకే మనం ఏం చేయాలంటే దాని గ్రంథం జన్సించినప్పుడు ఇక్కడ లేనివి అక్కడ ఉంటాయి ఆ రెండు కలుపుతనే వాక్యం పర్ఫెక్ట్ గా ఉంటుంది అన్నట్టు అప్పుడే మనం అర్థం తీసుకోవాలి కాబట్టి ఈ మృగము మతపరమైన జీవన విధానం క్రైస్తవతం అంటే మనిషికి నచ్చదు మతపరమైన ఆచారబద్ధమైన క్రైస్తవ సంఘానికి సాదృశ్యం కాబట్టి ఇతడి ఇతడి సర్పాలకు సాదృశ్యం సర్పం సాదృశ్యం ఇనుము తేళ్లకు సాదృశ్యం ఈ జీవి మిగిలిన రెసిడీ లేక శేష మిగిలిన శేషని తొక్కుతుంది అంత భయంకరంగా ఉంది అయితే మన మనచ్చు ఇది ఎట్లా సాధ్యము ఇది ఎందుకు దేవుడు ఎందుకు పరిమిత చేసిండే ఎవరంటే నేనే చేసిన అంటున్నాడు నేనే పంపించిన వీళ్ళ నా దాన్ని ఎందుకంటే వాళ్ళు నా చేతిలో గణహీనమైన ఘటనలుగా వాళ్ళ పడుతున్నారు వాళ్ళు అవి నేను చూపించే ఈ రోజుకి వాక్యాన్ని ముగించేస్తా త్వర త్వరగా ఏంటంటే హోష గ్రంథం నుంచి కొన్ని వాక్యాలు నేను చూపిస్తాను తర్వాత సంబంధించింది ఎందుకంటే కథలో మనం ధ్యానించిన కొన్ని గంటలు రికార్డింగ్స్ హుషయా గ్రంథం ఎన్ని గంటలు ఉంది ఎవరైనా చెప్పగలరా తక్కువ ఉంటే పది నేను అనుకుంటే బహుశా 5 గంటలు ఉండొచ్చు 5 గంటల రికార్డింగ్స్ ఉంటాయి హుషయ మీద అయితే ఒకసారి చూడండి హుషయ గ్రంథం హుషయ గ్రంథము పదమూడవ అధ్యాయము హుషయ గ్రంథము పదమూడవ అధ్యాయము ఏడవ వచనం హుషయ పదమూడు ఏడవ వచనంలో ఏముందంటే కాబట్టి నేను వారికి సింహము వంటి వాళ్ళైతిని చిరుతపుల్లి మార్గంలో పుంచున్నట్లు నేను వారని పట్టుకొని పొంచి ఉ దేవుడు మాట్లాడుతుండే మాట సింహము చిరుతపల్లిని నేనే అంటున్నాడు సింహం వంటి వాడనైతేనే చిరుతపల్లి వంటి వాడినైతేనే వాళ్ళని పట్టుకోవడానికి కొరకు దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకుంటాం ఇప్పుడు మీకు అర్థం కాల ఈ మృగంకి పర్మిషన్ ఇచ్చిందే దేవుడు ఇది నిజంగా మృగం కాదు మన మనుషులు దానికి అది మనుషులు అని ఇందాక చూసినాం మనం అది మాట్లాడుతుంది ఎట్లా మాట్లాడుతుంది అది మనిషి కాకపోతే మనుషులకు సాదృశ్యం అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇవంతా మతపరమైన క్రైస్తవ సంఘానికి సాదృశ్యం యేశ దేవుడు అంటున్నాడు మా నేను సింహం వంటి వాడిని ఎత్తవారికి చిరుతప్పులు మార్గంలో ఉన్నట్లు నేను వాళ్ళని పొంచి నేను పట్టుకోవడానికి వరకు అయితే మన ప్రభు ఎటువంటి స్థితి ఎటువంటి మనసు వాడు అనేది కింద ఉంచడండి ఎనిమిదవ వర్షంలో పిల్లలు పోయిన ఇక్కడ ఎరులుబాటు మనకు అనిపిస్తుందా సింహం ఉంది చిరతకులుంది ఎలుగు బి ఉంది వశే గ్రంథంలో పిల్లలు పోయిన ఎలుగుబంటి ఒకని మీద పడినట్లు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేదును ఆడు సింహము ఒకని మింగివేయినట్లు వారిని మింగివేదును దృష్ట మృగములు వారిని చీల్చివేయను ఈ మృగం అన్నట్టు ఈ మృగము వారిని చీల్చి వేస్తుంది అన్న విషయానికి అర్థం మనం చూసినా కూడా ఎట్లా అయితే దేవుడు వారు చీల్చి వేయబడే టైము వాళ్ళందరూ ముఖల్ టైంలో నేను వాళ్ళని ఎట్లా పట్టుకొస్తానో చూడండి ఆమోస గ్రంథంలా అని చెప్తున్నాడు ఆమోస గ్రంథంలో ఎన్నిసార్లు చూసిన మన ఆవక్యం ఆమోస గ్రంథము మూడవ అధ్యాయం అనుకుంటా పన్నెండవ వచ్చినం చూడండి యహోవ సెలవు ఇచ్చినది గొల్లవాడు సింహం నోట నుండి రెండు కాళ్ళనైనను చెవి మృక్కునను విడిపించినట్లుగా చోము మంచముల మంచముల మీదను బూటాలు వేసిన షయల మీదను కూర్చుండు ఇస్రాయలీలు రక్షింపబడుదోరు ఇది గొప్పజనం సంబంధించిన పోదు యాక్చువల్ గా అయితే గొప్ప జనము సింహం నోట్లో పడి అంత అది తినేసాక కాళీ రెండు కాళ్ళు దొరుకుతున్నాయట ఒక చెవు ఒక ముక్క దొరుకుతుంది అంటే చీర చూస్తే అప్పటికే మొత్తం పోయగొట్టుకున్నారు అన్నట్టు వీళ్ళంతా కాబట్టి దేవుడు అంటున్నాడు నేను వాళ్ళని మొత్తం పోయాక వాళ్ళ కాళ్ళని ముక్కు చెవుని తీసుకొస్తా మీరు చెప్పండి రెండు కాళ్ళు ఎందుకు బిద్దిపెట్టండి దేవుడు రెండు కాళ్ళ మీరు మానవ మనసు రావడానికి చెవి ఒక చెవి ఒక చెవి అంటే కనీసము అప్పుడన్నా బుద్ధి తెచ్చుకుంటారు ను దేనికి సంబంధించింది జీవవాయు పిలుచుకోవడానికి బ్రతకడానికి అప్పుడన్నా బ్రతుకుతారు నా వాక్యం వింటే వాళ్ళకి జీవం వస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తాడు దేవుడు ఇక్కడ ఆశ్చర్యకరమైన దేవుడు అటువంటి దేవుడు ఒకడు లేడు నువ్వు వాక్యాన్ని జరించినప్పుడు ప్రతిసారి నీకు ఈ విషయాలు మేలుపరచబడతా మొత్తం గొప్ప డిస్ట్రాయ్ అయిపోతున్నాడు ఇక్కడ కాళ్ళు రెండు కాళ్ళు మిగులుతున్నాయి ఒక చెవు ముక్కు మిగులుతున్నాయి అంటే అర్థం చేసుకోవాలా వాళ్ళు ఇప్పుడన్నా దేవుని మార్గంలో నడవాలని వాళ్ళ కాళ్ళు పెట్టి బతి పెట్టి బతికిచ్చండు దేవుడు ఇప్పుడన్నా నాక్యం నా వాక్యం వినండి ఒక చెవి ఇచ్చాడు వాళ్ళకి ఇప్పుడన్నా జీవం కలిగిన ముఖ్యండు వాళ్ళకి కాబట్టి అనే మార్గము సత్యము జీవం అన్న విషయాన్ని ఈ వాక్యం నన్ను చూపిస్తున్నాడు పదకొండవ అధ్యాయం పదకొండు అయిపోతుంది టైం కాబట్టి నేను ఇక్కడికి ముగించేస్తాను వచ్చే వారము సింహానికి సంబంధించిన విషయాలు నేను దీర్ఘ మీకు చూపిస్తాను చూపించడం అంటే ఇంకా ఇందులో ఉన్న బహు సూచనలు బహు ఆశ్చర్యకరమైన ఆ యొక్క చిహ్నాలను అన్నిటినీ మనం చూస్తాం ఈ రాజులో ఎవరు ఈ కొమ్ములు ఈ తలలు ఇవన్నీ టిటైల్గా బయటకు వస్తే ఇవన్నీ దేనికి సంబంధించిన మనం అర్థం ఈ రాజులో వరు ఈ దేశాల ఈ కొమ్ములో ఎవరు ఆత్మీయ అర్థం చేసుకుంటే ఇవి ఈ జీవి వింతరకమైన జీవి మీరు కావాలంటే తర్వాత దాని క్రిందం ఏడవది మొత్తం చదివేసాడు తర్వాత పదమూడవ అధ్యాయం పకడం కదా పదమూడవ అధ్యాయం మొత్తం చదివేసేయండి వచ్చేవారము వచనం వెంబడి వచనము అక్షరం వెంబడి అక్షరం మనం ధనిస్తాం ఎందుకంటే వేరే చర్చ వచనాలను ధరిస్తారు మనం అక్షరాలు ధనిస్తాం మనం మన మినిస్ట్రీలో ఏబిపిఎం లో అక్షరం అక్షరం మనం ధనిస్తాం లైన్ అప్ లైన్ ప్రీసెప్ట్ అప్ ఆన్ ఒక వాక్యం చూపించిన గతంలో లైన్ అప్ లైన్ ప్రీసెప్ట్ అప్ ప్రీసెప్ట్ కాబట్టి కొంత ఇక్కడ కొంత అక్కడ కొంత ఇక్కడ కొంత అక్కడ అన్న విషయాన్ని మేము చూపించిన బైబుల్ అంత అట్లా పెట్టి మనకు కొంత ధాన్య గొంధ ఏడు అధ్యాయంలో కొంత ప్రకటన కన్నా పదమూడో కొంత పదిహేడో అధ్యాయంలో ఇట్లా చూపిస్తాను కొంత జగ గంధంలో అక్కడింత ఇక్కడంతా అక్కడింత ఇక్కడింత వాటి అన్నిటిని నువ్వు వెతుక్కొని జమ చేసుకొని ఒక పెద్ద పిక్చర్ తయారు చేసుకోవాలి నువ్వు చిన్నప్పుడు పజిల్స్ ఆడినట్లు నువ్వు ఈ పజుల్ ఆడడం నేర్చుకోవాలి బైబుల్ అంతా ఒక పజల్ నాకు నేను ఎంత కాలం నుంచి ఆ పజుల్ ముక్కలన్నీ జమ చేసుకొని ఒక పిక్చర్ తయారు చేసుకున్నావు కాబట్టి నాకు ఏం కష్టం అనిపిది ఈ వాక్యాలు చెబుతూ ఉంటే ఎందుకంటే నేను హై స్కూల్లో ఉన్నప్పటి నుంచి చదువుతున్న ప్రకటన గ్రంథం ఊహించుకోండి నలభై ఐదు సంవత్సరాల నేను మాట చెప్తున్నా నలభై ఐదు సంవత్సరాల క్రితమే నేను ధ్యానిస్తున్నాను అప్పుడు కష్టమే ఉండే నాకు ఎంతో నిజంగానే మృగాలనుకున్నాను వింత రకమైన జీవాలనుకున్నాను కానీ నాకు తెలిసి ఇదంతా మనిషికి సంబంధించింది మతపరమైన క్రైస్తవ సంఘానికి సంబంధించింది మృగం కాబట్టి దేవుడు మానవ మనసు అనుగ్రించే సమయానికి వీళ్ళందరూ హతసాక్షులు అవుతున్నారు కాళ్ళు చివరికి రెండు కాళ్ళు ఒక చెవి ఒక ముక్కునే దేవుడు లాగ కలిగిండు వారి సైతాన్ కాడ్ నోట నుంచి ఇది అంతా ఆశ్చర్యం ఉంటుంది నాకు ఎంతో ప్రేమ జాలిగల దేవుడు మన ప్రభు అని ఆయన తన బిడ్డల్ని ఎట్టి పరిస్థితిలో పోనియాడు నరకానికి కానీ వాళ్ళు అవిధేత చూపిస్తే ఏం చేస్తాడు చెప్పండి వాళ్ళ శరీరాలు నశింపబోలాగున ఆత్మలు కాపాడబడేలాగా ఆయన మరణానికి అప్పగించాడు సైతానికి అప్పగించాడు అది తన ప్రేమ అంటే శాశ్వతంగా వాళ్ళ ఆత్మలు రక్షింపబడుతున్నాయి చివరికి ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడికి పోతున్నాయి గొప్ప దేవుని కలిగిన మనం ఎంతో వందనాలు అర్పించుకుందాం థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ వందనాలు తండ్రి వందనాలు ప్రభా గొప్ప తండ్రి మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఈ యొక్క సాయంత్రం సమయంలో మేమేమీ చూడ రుణం చెల్చుకోలేము ప్రభావ ఎంత ప్రేమ అయ్యవను గొప్ప జనం అందరినీ మీరు చివరికి కాపాడుతున్నారు వాడు మృంగివేసిన వాళ్ళని ఎవరిని మృంగిదిన వాడి పరిగెత్తున పేదరాశన మొదటి రోజు చూసినాం ఎవరిని మెరుగుదన పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి మినిగిండు కానీ వాడి నోట్ల నుంచి రెండు కాళ్ళని లాగారు మీరు ఎంత గొప్ప దేవుడు థ్యాంక్ యూ జీసస్ మీకే సమస్త ఘనత మేము చెల్లించుకుంటున్నాం ఈ రాత్రి మాకు మంచిది జరదించండి వేకు నెల్లి స్మరిశించలాగా సహపడమని యేసు క్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి మన బ్రహ్మైన కృప సమాధానం నడిపింపు మనందరికి శాదాకాలం తోడను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ప్రెజెంట్ సర్ ప్రెజెంట్ సర్ ప్రెజెంట్ సర్ అందరూ ప్రెజెంట్ ప్రెజెంట్ సర్ అందరికి